మనోజ్ బ్రదర్ స్టార్టింగ్ ప్రేర్ చేయండి బ్రదర్ హలో మనోజ్ బ్రదర్ మనోజ్ బ్రదర్ హలో సరే బ్రదర్ నేను చెప్పు స్టార్టింగ్ ప్రేర్ చేయండి బ్రదర్ కాపాడినవు అతి బలవంత ఆచరులా రాణిబిడ్డలు నడిపించి ఆటగిదాలని అలడియా నా దేవ వాక్యం ప్రభా గ్రహించక మనసు తెలిసి నీ సరుగు నీ పోలిగా మార్చండి మీ ఆయన శక్తి అయితే తొలగించండి పరిశుభాత్మ కుమండి నా దీవానికి శోతం ఇంకా వాక్యం గ్రహించగల ప్రభావ మనుషులు తెచ్చండి ఆటగిదారు కాల్ చేసి ఆది ఉంటూ మీరుండి పరిశుద్ధాత్మందరూ నడిపించి మనిస్తున్నప్పుడు శ్రావణ్ బ్రదర్ ప్రైజ్ లాడు బ్రదర్ పాట పాడగలుగుతావా శ్రావణ్ పాడు శ్రావణ్ పాడతాడు మన పాఠ ఏ హో వా నా బలమా యార్థమై నదినీ మాగం పరిపూర్ణమై నదినీ మాగం ఏ హోవా నా శేత్రువులు నను చోటినను నరకపు పాశములరి కాటినను నా శేత్రువులు నను చూటినను నరకపు పాశములరి కాటినను వరదవలే భక్తిహీనులు పోర్లిన వరదవలే భక్తిహీనులు పొర్లిన విడువకనను నను ఎడబాయని దేవా విడవక నను దేవా ే వానామాదార్థమై నీ మాగం పరిపూర్ణమై నదినీ మాగం ఏ హో వా పౌరుషము గల ప్రభు కోపి పౌరుషము గల ప్రభు కోపింపగా పర్వతముల పూర్ణాదులు వనికే తన నోటా నుండి వాచినగ్ని తన నోటా నుండి వాచినగ్ని దంచి వేసను వైరులనల్లన్ దంచి వేసను వైరులనల్లన్ ఏ హో బలమా యార్థమై నదిని మార్గం పరిపూర్ణమై నదిని మార్గం ఏ హోవా దయగల వారిపై దయ చూపించును కటినుల ఎడల వికటము చూపును దయగలవారిపై దయ చూపించును గర్వేల యొక్క గర్వమునచును గర్వేష్ఠుల యొక్క గర్వమున చును సర్వముగిణ సర్వాధికారి సర్వముగిన సర్వాధికారి ఏ హో వానాబలమా యథార్థమై నదినీ మాగం పరిపూర్ణమై నదినీ ఏ హోవా నా దీపమును వెలిగించువాడు నాచీకటిని వెలుగుగా చేయును నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును జలరాశుల నుండి బలమైన చేతితో రాసుల నుండి బలమైన చేతితో వెలుపల జీర్చిన బలమైన దేవుడు వెలుపల జీర్చిన బలమైన దేవుడు ఏ నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం ఏ జీవ ముగలదేవా బహుగాస్తు తుల కురుడనీ ఏ వా జీవ ముగల దేవా బహుగాస్తు తుల కురుడనీ అన్యనులలో ధన్యత చూపుచు అన్యజనులలో ధనత చూపుచు అలు స్తితి గానము చేసద హలుస్తుతి గానము చేసద ఏహో వాలమా యథార్థమైనదినీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం ye ho haleluya thank you dilip brother praise the lord thank you brother i'm singing <laughs> a song sumadhura swara mulaga nalato vela di duta lagal mulato కొనియాడబడుచున్న నా ఏ నీకే నారదన సుమధుర స్వరముల గలతో వేల ది దూతల గలములతో కొనియాడ బడుచున్న నా ఏసయారధన మహదానందమే నాలో పరవశే నిన్నుస్తుంచిన ప్రతీక్షణం మహదానందమే నాలో పరవశే నిన్నుస్తు ప్రతీక్షణం మధుర స్వరములగా నలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా ఏసయ్యా నీకే నారధనా ముర స్వరములగానలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా ఈసే నారాధనా ఎడారి త్రోబలోనే నడచిన ఎరుగని మార్గములో నను నడిపిన నా ముందు నడచిన జయ నా విజయ సంకేతమా ఎడారి త్రోవలోనే నడచిన ఎరుగని మార్గములో నను నడిపిన నా ముందు నడచిన జయ వీరుడా నా విజయ సంకేతమా నీవే నీవే నా ఆనందము నీవే నీవే నా ఆదరము నివే నివేన ఆనందము నివే నివేన అదరము సుమధుర స్వరముల గతో వేలాదిదూతల గలములతో కొనియాడబడు చున్ననాసయ నీకే నారదనా సుమధుర స్వరములగా నలతో వేలాది దూతల గలములతో కొనియాడబడు చున్ననాకే నారదనా సంపూర్ణమైనా నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నను విడువకా నా ధైర్యము నీవేగా సంపూర్ణమైనా నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నను విడువక నా ధైర్యము నీవేగా నీవే నీవే నా అతిశయము నీవే నీవే నా స్థుతి గీతము నీవే నీవే నా అతిశయము ీవే నీవే నా స్తుము సుమధురస్వరముల గాలతో వేలాది తల గలములతో కొనియాడబడుచున్న నా ఏ సయ్యా నీకే నా రాధనా సుమధుర స్వరములగా నలతో వేళ దిదు తల గలములతో కొని కొనియాడబడుచున్న నా ఏసయ్య నీకే నారాధన వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్న వేగా వేలాది నదులన్ని నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీకి తినే ప్రకటించుచున్న వేగా నివే నివేనా అతిశయము నీకే నీకేనా ఆరాదనా నివే నివేనా అతిశయము నీకే నికేనా ఆరాదనా సుమధుర స్వరం ముల గానాలతో వేళ దిదూతల గలములతో కొని ఆడబడుచున్న నా ఏకే నా ఆరాధనా సుమధుర స్వరముల గానాలతో వేళి వేళ ది దూతల గలములతో కొనియాడబడుచున్న నా ఏ నీకే నా ఆరాధనా మహదానందమే నాలో పరవశమే నిన్నుస్తు నా ప్రతీక్షణం మహదానందమే నాలో పరవశమే నిన్నుస్తు నా ప్రతీక్షణం సుమధుర స్వరముల నలతో వేలాది దూతల గలములతో కొని కొనియాడబడుచున్న నా ఏసయ్య నీకే నా ఆరాధనా స్వరముల గా నలతో వేలాదిల గలములతో కొని ఆడబడుచున్న నా ఏ సయ్యా నీకే నారాధనా నీకే నారాధనా హలోయ ప్రైజ్లాడన్నా మారా నుంచి తిరిగి లేచితి రాక్షింప క్షమించము ఇప్పుడే నా పాపమంతా రండి నా రక్షకునిగా ప్రభువుగా స్నేహితునిగా నా జీవితాన్ని మా చూ తన పరచూ ప్రభు నీకోసమే జీవింపా సహాయము చేయి ప్రభు నీకోసమే జీవింపా ీ సేలు వాపై మారా నుంచి తిరిగి లేచితి రాక్షింప క్షేమించుము ఇప్పుడే నా పాపమంతా రండి నా రక్షకునిగా ప్రభువుగా స్నేహితునిగా నా జీవితాన్ని మాచు తన పారచూ సహాయము చెయ్యి ప్రభు నీకోసమే జీవింపా సహాయము చెయ్యి ప్రభు నీ కోసమే జీవింపా ప్రార్థిస్తాం పరిశుద్ధుల దేవా మీకు వందలు స మోనతులకు తండ్రి మీకు కృతజ్ఞతలైనా ఈ యొక్క తిన్మల్ దినంన మీరు మమ్మల్ని తగిన తిన్మల్ని ప్రేమించి మాకు కనుకరించిన యొక్క దినాన్ని బట్టి మీకు ఎంత వందనాలు మమ్మల్ని సజలితలు పెట్టినందుకు మీకు వదన ముఖ్యంగా ప్రభావ మధ్యాహ్న కాలం నా మిమ్మల్ని సృతించ నాగానా మిమ్మల్ని కనపరచలాగా ఆర్ధన సమయంలో మిమ్మల్ని ఏర్పరచుకున్నందుకు మీకు ఎంతో వదనాలు ప్రభావ మీకు ఎంత కృతజ్ఞతలు అవును ప్రభావ మిమ్మల్ని ఏ రీతిగా మేము సంతోష పెట్టాలా గురించి మేము ప్రయాసపడుతున్నాం తండ్రి మీరు చెప్పిన వాక్యానికి విధేత చూపించి ఏ సేవలో ముందు పోవాలను మీరే మమ్మల్ని నడిపించండి సిద్ధపరిచమని ప్రార్థిస్తున్నాం ఈ మధ్యన కాలంలో ప్రభా ప్రకటన గ్రంథంలోని వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ యొక్క నడిపి మాకు అనుగ్రహించండి మాలో ఏదైనా ఇంకా ఆయాసకరం చూపించండి దాన్ని విడిచిపెట్టాలా ప్రభా పరిశుధత్తులు మేము జీవించాలి మీరు పరిశుద్ధులైనా మీ యొక్క వాక్యాన్ని ధ్యానించాలంటే పరిశుధత్వ మాకు అవసరం ఉంటుంది లేకపోతే మా హృదయాలు అర్థంగా ఉపరువాల్ని మేము భద్రపరచుకోలేను కాబట్టి మా హృదయాన్ని పరిశుధప పరిచమని ప్రార్థిస్తున్నాం మా యొక్క కన్నులను పరిశుద్ధ పరిచమని మీ నీతిని అనుసరించి జీవించాలా అవును ప్రభు అన్నింటి దాన్ని ప్రకటించాలా అటువంటి సేవా జీవితాల మమ్మల్ని అందరూ నడిపించమని ఏసుక్రీస్తునామ ప్రార్థిస్తున్నాం తండ్రి పోయిన వారం మనము నాలుగవ బూరకు సంబంధించిన విషయాలను ధ్యానిస్తా ఉన్నాము చివరికి దాన్ని ముగించుకొని ఈ వారం ఐదవ బూర నుంచి ఆరంభించుకుందాం అనుకున్నాం ఐదు ఆరు బూరలో ప్రాముఖ్యమైన ఎందుకంటే మొదటి నాలుగు బూరలలో చెప్పిన విషయాలన్నీ అమలు పరచడమే ఐదవ బూరలో చూస్తాం అన్నట్టు ఐదు నుంచి చూస్తాం ఐదు ఆరు ఏడు కాబట్టి మనం ఇంతకుముందు చూసినాము శ్రమ శ్రమ శ్రమ ఇంగ్లీష్ లో ఓ కాబట్టి మూడు శ్రమలు ఏ రీతిగా ఉంటాయంటే ఐదో ఆరు ఏడు మూడు శ్రమలు ముగించేస్తాయి అన్నట్టు కాబట్టి మొదటి శ్రమ ఐదవ బూరలో మనం చూస్తున్నాం అమలు పరచబడడం కాబట్టి ఐదు ఆరు అంతా అమలు పరచడం దానికి సంబంధించిన విషయాలు అన్నట్టు ముఖ్యంగా దానికి సంబంధించిన విషయాలను మనం ధ్యానిస్తాం మద్దస్సు సువార్త పన్నెండవ అధ్యాయంలో ఒక వాక్యాన్ని మనం చేస్తాం మత్యశ వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ ఎవరైనా రెడీ ఉంటే కూడా దాన్ని చదవచ్చు కొంత టైం సేవ్ కావడానికి మనకి చదువుతున్నాం చెడ్డతరం గారు ఈ వాక్యాన్ని మనం గతంలో కూడా చాలాసార్లు ధ్యానించినాం కూడా ఇక్కడ రెండు గుంపులు ఉన్నాయి వ్యభిచారులం దాని చెడ్డతరం ఇంగ్లీష్ లో ఏముందంటే విల్ అండ్ అడల్ట్రస్ జనరేషన్ అని ఉంది కాబట్టి వ్యభిచారులు వ్యభిచారము చేసే వాళ్ళు దాని కాబట్టి ఇది బహు ఆశ్చర్యకరమైన విషయాలని ప్రభు మాట్లాడుతుండ్రు అక్కడ రెండు గుంపులు ఉన్నాయి అన్న విషయాలు మాట్లాడుతున్నాడు అయితే మరియు చెడతనం ఈ రెండు గుంపులు సూచనలు అడుగుతున్నాయి అంటాడు మళ్ళీ సార్ చదివారు వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుతున్నారు కాబట్టి ఎవరు అడుగుతున్నారంటే వ్యభిచారమును చట్టతరములైన వారు ఈ రెండు గుంపులు సూచనలు అడుగుతున్నారు కానీ వారికి ఏ సూచన కూడా అనుగ్రహించబడదన్నట్టు అక్కడ దే సైన్ బివెన్ టు ఇట్ వాళ్ళని ఇట్ అంటున్నాడు అంటే జీవం లేని వారు అన్నట్టు తర్వాత ఆ యోనాను గురిచిన సూచన తప్ప మరి ఏది కూడా మీకు అనుగ్రహించబడదన్నాడు అంటే ఏంటంటే నీకు రక్షణ అనుభవం తప్ప వేరే సూచన ఏది లేదంటాడు చెటతరం వారికి ఆ వ్యభిచార తరంకి ఒకటే సూచన ఏంది అంటే యోనాను గురించిన సూచన ఏంటంటే ఏసు ప్రభు ఏ రీతికి అయితే చనిపోయి మూడవ తిరిగి లేచిండో దాన్ని సూచిస్తుంది యోనా సూచన ఉదాహరణకి యోనా కూడా తిమింగల గర్భం తిమింగలంలో మూడు దివారాత్రంలో ఉన్నట్లు మనం చూస్తాం ఎగ్జాక్ట్లీ మూడు దివారాత్రులు కాదు మూడు మూడు దినాలు మూడు రాత్రులను కాదు కానీ అది లెక్క ఉపమానంగా ఆ మూడు దివారాత్రములు తిమింగలకు గర్భం నుండి ఏ రీతిగా గర్భం అంటే సముద్ర గర్భము బహు కిందికి వెళ్ళిపోయినట్టు అంటే పాతాలకు వెళ్ళిపోయినట్టు యోన పాతాలానికి వెళ్ళి అక్కడి నుంచి బయటికి వచ్చేడు ఆ తిమింగళం తిరిగి అతని బయటికి తీసుకొచ్చి కక్కిందని అప్పుడు అతను పోయి నేనిపై ప్రజలకు సువార్త ప్రకటించినట్టు మనం చూసినాం ఆ సూచన అన్నాడు అంటే ఉపమాన్ రీతికి ఏంటంటే కూడా చనిపోయి సమ్ధి చేయబడి మృత్యు లోకానికి వెళ్ళి అక్కడ ఉన్న ఆత్మలకి సువార్థ ప్రకటించి వాళ్ళందరినీ ఎంతమంది స్వీకరించారు వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చినట్టు మనం కేతు రాష్ట్ర పత్రికలో చూస్తాం అతని గురించి అది బహు ఆశ్చర్యకరమైన వాక్యం అది కాబట్టి కేవలము మొదటి రెండు గుంపులు అడుగుతున్న సూచన ఏంది అంటే శారీరకమైన సూచన కానీ ఆయన అంటున్నాడు యోరాను గురించిన సూచన మీరు అడగండి మీరు శరీరమైన సూచన కాదు కావాల్సింది మీకు అంటున్నాడు వాళ్ళతో కానీ వాళ్ళు స్వీకరించాలన్న విషయం మనకు తెలుసు కానీ లూకాసు వార్త చూడబోసారి లూకాసు వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై వచనం వాళ్ళకు అనుగ్రించబడలేదు వాళ్ళకి ఇవ్వరన్నాడు కానీ సూచనలు ఒక తరానికి ఇస్తున్నాడు సూచనలు చూడు ఐదో వచనం ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై ఐదో వచనం మరియు సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలను భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును కాబట్టి సూచనలు ఉంటాయి అన్నాడు ఇక్కడ మళ్ళీ సార్ చదువు మరియు సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలను భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును అంటే అక్కడ సూచనలున్నాయా లేవా సూచనలు అన్నాడు పదం ఇంగ్లీష్ లో ఏమన్నారంటే అండ్ దేర్ షల్ బి సైన్స్ అన్నాడు అంటే సూచనలు ఉంటాయి అంటాడు ఇంగ్లీష్ లో అక్కడ కూడా సూచనలు తెలుగులో కూడా అదే రీతిగా చెప్పబడింది అండ్ దేర్ షల్ బి సైన్స్ ఇన్ ది సన్ అండ్ ఇన్ ది మూన్ అండ్ ఇన్ ది స్టార్స్ సూర్య చంద్ర నక్షత్రమలలో సూచనలు కనబడునన్నాడు అక్కడ. నాంతరత సముద్రకోశ గురించి మాట్లాడతాడు. దానంతరత నేష జనలు కలవరపడడం ఇవన్నీ ఇప్పుడు జరుగుతా ఉన్నాయని అన్న విషయం మనం అర్థం చేసుకోవాల. కానీ ఈ చడ్డతరం వారు మరియు వెబిచరతరం వారలు ప్రకృతి సహజమైన సూచనలు చూస్తున్నారు. ఇంకెక్కడ పడతాయి ఇవి ఇంకెక్కడ వస్తాయి ఇంకెక్కడ సూర్యుడు పడతాడు ఇంకెక్కడ చంద్రుకు కింది పడతాడు ఎక్కడ నక్షత్రాలు రాతాయి వాటి వరకు ఎదురు చూస్తున్నారు కానీ ఇవి ఆత్మీయమైన సూచనలు వాళ్ళకి అనుగరించబడలేదు వాళ్ళ ప్రకృతి సహజంలో వీటి అన్నిటించడానుకుంటున్నారు కానీ వారికి అవి అనుగరించబడలేదు కాబట్టి మొదటి రెండు గుంపులకి ఇవి అర్థం కావు మూడవ గుంపుకి బహు కష్టం ఎందుకంటే మూడవ గుంపు సోమరి అన్నట్టు గొప్ప జనము సోమరులు అన్నట్టు ఎందుకంటే వారు జస్ట్ ఉత్తట్ల ప్రార్థన తీసుకొని ఉత్తట్ల బయలుపులు చదువుకొని వెళ్ళిపోతుంటారు కానీ ఒక స్టూడెంట్ లాగా కూర్చొని పరీక్షకి సిద్ధపడినట్లు ప్రయాసపడాలన్నట్టు లేజినెస్ అంటారు దాన్ని కాబట్టి వాళ్ళు ఆ రీతి ఉన్నారు కాబట్టి ప్రభుతో వాళ్ళు సహవాసంలో లేరన్నట్టు ప్రభు స్వరాన్ని వినలేని స్థితిలో ఉన్నారు ప్రభుని చూడలేని స్థితిలో ఉన్నారు వాళ్ళు ఈరోజు పుదిలేని కనేకలాగా కాబట్టి ఆచారబద్ధమైన జీవితం లక్షణ పొందిన నేను నాకు అంత సమానంగా ఉందిలే నాకేం ప్రాబ్లం ఉండదులే అని వాళ్ళు క్రమేణ ఆ మొదటి రెండు గుంపుల సహవాసానికి పోయి సగమిటూ ఉన్నారు అన్నట్టు సగం లోకం సగం దేవం కాబట్టి ఆ రీతి ఉంటే సంపూర్ణంగా ఈటనా కావాలా ఆటన్నా కావాలా గొప్ప జనం యొక్క సమస్య అది అన్నట్టు రెండింటి మధ్యలో ఉంటే ఏమవుతుంది అంటే నువ్వు ఈటన తిరగచ్చు అట నువ్వు నిల్వెచ్చిన ఉండొచ్చు లేక ను చల్లగానూ ఉండొచ్చు నువ్వు వెచ్చగానే ఉండొచ్చు చల్లగానూ ఉండొచ్చు కానీ రెండింటికి మధ్యలో ఉంటేనే నీతో సమస్య అన్నట్టు నువ్వు వచ్చగానే ఉన్న బెటరే చల్లగా ఉన్న బెటరే ఎందుకంటే ఆల్రెడీ రెండు గుంపులను అవి డిసైడ్ అన్నట్టు అవి తెగబోయబడి చల్ ఖచ్చితంగా నరకని పోతాయి కానీ నువ్వు రెండింటి మధ్యలో అతి సమస్య అన్నట్టు సంశయం అన్నట్టు కన్ఫ్యూజన్ అన్నట్టు ఇంగ్లీష్ కాబట్టి ఈ సంశయం నుంచి వాళ్ళు బయటకు రావాలంటే వాళ్ళు ఎట్టి బస్సులే దాన్ని గ్రహించారు అందుకు మన బాధ్యత అన్నట్టు వాళ్ళకి చెప్పడానికి ఇవి చూపించడానికి కొరకు కానీ ఎంతమంది మనం మీకు చెప్తున్నామని నాకైతే అనుమానమే ఎంతమంది వీటిని అర్థం చేసుకుంటున్నాం కూడా ఎంతమంది వీటిని ఆరంభించినట్టు కూడా అనుమానమే టూ థౌసండ్ నుంచి నేను వీటిని ప్రకటిస్తున్నాను అంటే అప్పటికే నేను వీటిని గ్రహించగలిగినాను అండ్ కంటిన్యూస్గా ఎక్కడ పైన కానీ నేను ఈ విషయాలే ప్రకటిస్తూ ఉంటాను ఎందుకంటే మేల్కోవాలి కదా మనుషులు కాని బహు కష్టము బుద్ధి లేని కనుక మేల్కోవడము బహు కష్టం కష్టపడకుండా మేల్కోవడం అంటే అది అసాధ్యం కదా ఇప్పుడు ఉదాహరణకి టెన్త్ క్లాస్ పదవాలంటే ఎన్ని సబ్జెక్ట్స్ చదవాల కష్టమే బట్ అసాధ్యం కాదు కదా ఆ విధంగా మనము గొప్ప జనానికి ఉంటాం అనేక సంఘాలలో పోయినప్పుడు వాళ్ళకి ఈ విషయంలో ఉంటాం మేము బహు కష్టము ఎందుకంటే పాలు తాగేవాడికి నువ్వు ఇవన్నీ చూపిస్తే ఏదో అర్థమవుతుంది వాడికి అందుకు సేవకులు ఈ పుస్తకాన్ని ధ్యానించారు ప్రకటించారు సేవకులకే ఇది ధ్యానించడము ప్రకటించడం రానప్పుడు సంఘస్థలకి ఏమొస్తుంది హాస్టర్ ఏం చెప్తే అదే వింటారు కదా వాళ్ళు వాళ్ళు కూడా స్వతహాగా ఒక బాధ్యత తీసుకొని చదువుతారు అంటే వాళ్ళు వాళ్ళు చదివే అన్నీ వేరే ప్రకటన కదా చప్పటికీ అది ఆచార పథకంగా చదివేసి అయినా కాకుండా ఇంకోటి ఏంటంటే సమర్థించుకుంటారు ఏంటంటే నేను ఎలా ఎత్తపడతా కదా నాకు ఎందుకు ఇవి నేను చూడనప్పుడు ఎందుకు నాకు నేను ఎట్లా విడవడను నాకు ఈ శ్రమలు అవసరం నాకు నేను ఈ శ్రమలుడా పోను నేను శ్రమలు చూడ శ్రమలు చూడకుండా ఎత్తపడతాను కాబట్టి అక్కడ ఏముంటే ముందు ఏం జరుగుతాయి ఉంది అని సమర్థించుకుంటారు అది సుమరితనం అన్నట్టు దాన్ని ఒక రకంగా డిఫెన్స్ మెకానిజం అంటాం ఇంగ్లీష్లో నిన్ను నువ్వు డిఫెండ్ చేసుకుంటున్నావు ఎట్లా అంటే నీ సొంత తలంపులతో అందుకే నీ తలంపులకి నీ తలంపులకు చోటు ఇవ్వకుండా ఆయన తలంపులకు చోటు ఇవ్వాలంటాడు నీ ప్రవర్తన అంతట్లో ఆయనకు అధికారానికి లోపడం అంటాడు సామెత్ర కృతజ్ఞటువంటి విషయాలు నీ తలంపులకు చోటు ఇవ్వకుండా ఆయన తలపులకు మనం చోటు ఇవ్వాలి ఆయన తలంపులకు చోటు ఇవ్వాలంటే మళ్ళీ ట్యూన్ చేసుకోవాలి కదా ఆయన రేడియో స్టేషన్స్ పెట్టాలంటే ట్యూనింగ్ చేసేటోళ్ళు అది కరగరగ శబ్దం వస్తుంటే దాన్ని క్లియర్గా ట్యూనింగ్ చేసేటోళ్ళు కష్టపడిట్లా మెల్లమెల్ల మెల్లమెల్లగాదిరిగితే పర్ఫెక్ట్ గా ట్యూన్ అయ్యి ఇది కూడా విధానం అంతే ప్రభుత్వం నువ్వు ట్యూన్ కాకుండా ఎట్లా వీటిని నువ్వు గ్రహించగలవు ట్యూన్ చేసుకోవాలి మనం అక్కడే మళ్ళీ శ్రమ పడడం అంటారు నేను అమ్మ అంతంగా అని ధీమాగా ఇవన్నీ చదవడన్నట్టు ఇంకో రీతి చెప్పాలంటే ప్రకటన గ్రంథంలో రెండవ అధ్యాయంలోనే రెండు నుంచి నాలుగో అధ్యాయం మధ్యలోనే సంఘం ఎత్తపడుతుందనేసి వాళ్ళు ప్రకటిస్తూ ఉంటారు అందుకు రెండవ అధ్యాయం తర్వాత ఇంకా వారి వేరే ఏవి చదవరు అట్లా దుష్ట శక్తి అతన్ని మనుషులని మోసం చేసింది సైతాను అట్లా మోసం చేసేడు మనుషులను చేసి రెండవ అధ్యాయం నుంచి ముందు పోనిస్తలేడు వాడు ప్రభు జ్ఞానమందు వరదలుట దేవుని చిత్తం అంటే కొలిస రాష్ట్ర పత్రిక మొదటి అధ్యయంలో వాళ్ళు ప్రభు జ్ఞానమందు వరదలకుండా వాడు మిమ్మల్ని అటగిస్తున్నాడు అది మీరు గ్రహించిన కాబట్టి మన బాధ్యత ఏంటంటే గొప్ప జనానికి ఇవన్నీ మనం చూపించాలా వాళ్ళ పాస్టర్స్ చూపించలేరు అది హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి ఈరోజు ఇప్పుడు మనము ఐదవ పూరకు సంబంధించిన బోధన ఆరంభించుకుంటున్నాము ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మొదటి వచనం నుంచి నేను ఆరంభిస్తాను ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మొదటి పన్నెండు వచనాలలో మొదటి పూరకు ఐదవ పూరకు సంబంధించిన విషయాలని ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే ఐదవ పూరలో శ్రమలు అమలు నాలుగవ పూర వరకు శ్రమలు ఏరితి ఉండబోతున్నాయి అని హెచ్చరించడం అంటే అవకాశం ఇస్తున్నాడు దేవుడు ఇంకా విశదీకరిస్తున్నాడు మీరు ఇంకా మారడి ఎప్పటికైనా వినండి ఎప్పటికైనా మార్పు తెచ్చుకొని మీ ఒక స్థితిని ఒక స్థితి నుంచి ఒక స్థితికి మీరు వెళ్ళిపోండి ట్రాన్స్ఫామ్ కాండి ఒక దశ నుంచి ఇంకొక దశకి మీరు ట్రాన్స్ఫామ్ కాండి గొంగలి దశ నుంచి బటర్ఫ్లై లాగా ట్రాన్స్ఫామ్ కాండి అని చెప్పడానికి దేవుడు నాలుగవ బూర వరకు చూపించిన శ్రమ మనం చూసిన మూడవ బూరలో గొప్ప నక్షత్రం పడిపోవడం అది పడిపోయినప్పుడు ఏమైంది మనుషులకి బహు భయంకరమైన శ్రమ కలిగింది కదా నీళ్లు చేదుగా మారడం కాబట్టి శ్రమలు అంత భయంకరంగా ఉంటాయన్న విషయాన్ని వ్యాఖ్యలు చేసినాడు అయితే ఆ నక్షత్రము మూడవ వంతు నదుల మీద నీటి బుగ్గల మీద పడింది అన్న విషయాన్ని మనం ధ్యానించినాం కాబట్టి మూడవ భాగము ఆ నీళ్ల ఆ భాగము నీళ్లు అంత చేదు అయిపోయినాయి అన్న విషయాన్ని మనం అక్కడ చూసినాం కాబట్టి గొప్ప అంత చేదు అనుభవంలోనికి పోతారు అని అక్కడ చూసినాం మనం మూడవ సంబంధించిన గోదలో అయితే ఇది ఐదవ బూర అమలు పరచడం అంటే ఇది ఎట్లా ఇంప్లిమెంటేషన్ అంటే ఇంగ్లీష్ లో ప్రాక్టీస్ అన్నట్టు ఇంకా ఇంకా స్టార్ట్ అయిపోతుంది అన్నట్టు అది స్టార్ట్ కావడమే ఐదవ బూరకు సంబంధించిందని చెప్పినా కాబట్టి ఐదవ బూర నుంచి అవుతున్న మొదటి పన్నెండు వక్షనాలు ఐదవ దూత బూర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచి ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రంను చూచి అది ఆల్రెడీ రాలిపోయింది బాగా అర్థం అది ఆల్రెడీ రాలిపోయింది అగాధం యొక్క తాలపు చెవి అతనికి ఇయ్యబడేను కాబట్టి ఆకాశం రాలిన ఒక నక్షత్రానికి దేవుడు తాలపు చెవి ఇచ్చిండి దేని తాలపు చెవి అగాధము అగాధం అంటే ఎక్కడుంటుంది భూమి లోపల ఎక్కడ కింద బాగా ఉంటుంది అగాధం అంటే దానికి తాలపు చెవిందంటే ఎప్పుడు తాళం దానికి దాని లోపల ఏమున్నాయి ఎంత కాలం నుంచి తాళం అందులో ఏమి దాచబడ్డాయి అవి ఏంది కాబట్టి చూడండి ఇప్పుడు ఇవన్నీ ఉపమానంగా చెప్పబడ్డాయి దాన్ని మనం అర్థం చేసుకోవాలా రెండో వచనం అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో కొలిమి అంటే మీకు తెలుసు కదా మంట పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధం నుండి లేచెను మనం చూసినాం సూర్యుడి చంద్రుడు అవన్నీ నల్లగా మారడం ఎందుకు ఈ పొగ బయటికి రావడం వల్ల అన్నట్టు కాబట్టి అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ అంటే పొగ లాగుది పొగ కాదు ఆ అగాధంలో నుండి లేచెను ఆ అగాధంలోని పొగ సూర్యుని వాయు చీకటి కమ్మేను కాబట్టి ఈ పొగ చేతనే చీకటి కమ్ముతుందంట అయితే మనం అర్థం చేసుకోవాలా వాయు వాయువు అంటే గాలి కదా కాబట్టి గాలి గాలికి చీకటి గమడమైంది కాబట్టి ఇవన్నీ చిహ్నాలను మనం ఎట్లా అర్థం చేసుకోవాలో ప్రయత్నిస్తాం తర్వాత మూడవ వచ్చంలో ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చాను ఇప్పుడు చూడండి అగాధం నుంచి వచ్చేటట్టు అగాధం నుంచి ఎంతో కాలం నుంచి మీరు భద్రపరచబడ్డాయి కాబట్టి మనం ఉమ్మరి మీదకి అర్థం చేసుకోవాలంటే మిడతలు మిడతలు ఇప్పుడు ఇక్కడ చాలా తేటగా విశదీకరించండి ఈ మిడతలు నిజంగా ఏంది అనేది మనకు తెలుసు చాలా మందికి తెలుసు మిడతల గురించి తేళ్ళని కూడా తెలుసు మీకు అందరికీ నిసల నేను వాటిని ఆల్మోస్ట్ పది పదిహేను సంవత్సరాలు నేను చూపిస్తున్నా కాబట్టి విన్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది మిడతలు తేళ్లతో సమానం తేళ్ళని అయితే ఇక్కడ అదే రీతికి చెప్తాను చూడండి భూమి మీదకి కాబట్టి మిడతలు ఎక్కడ భూమి మీదకి భూమి అంటే గొప్ప జనం అన్న విషయం మనకు తెలుసు తర్వాత భూమిలో ఉండు తేళ్లకు బలం ఉన్నట్టు వాటికి బలం ఇవ్వబడను కాబట్టి వీటికి అసలు స్వతహాగా బలం లేదు ఈ తేళ్లకి ఈ మిడతలకి ఈ మిడతలు భూమిలో ఉండు తేళ్లకు బలం ఉన్నట్టు వాటికి బలం ఇవ్వబడను అంటే తేళ్ల వంటి బలము మిడతలకు ఏ పడింది అంటే తేళ్లు మిడతలు ఒకటే అనేది అర్థం ఇప్పుడు మనం కాబట్టి తేళ్లకు బలం ఉన్నట్టు వాటికి బలం ఏ పడను లేదు వాటికి బలకి మిడతలకి ఈరోజు కూడా బలం ఉండదు మనుషులు పట్టుకొని చంపుకొని తింటుంటారు కూడా కాల్చొని తింటారు మన బాప్తిజం ఇచ్చే వ్యూహాన్ని కూడా మెడతలు తినడం మనం చూస్తాం తేనే మెడతలు తిన్నట్టు చూస్తాం మనం హై ప్రోటీన్ అనేసి వాళ్ళు తింటారు బాగా చైనాలో రకరకాల ఏషియన్ కంట్రీస్ ఎలా వాటిని ఫ్రై చేసుకొని తింటారు అన్నట్టు మిడతలని ఈ మిడతలు మిడతలు ఒక పెద్ద ఏమంటాం గాలికి కొన్ని కోట్ల కోట్లలో పట్టుకొచ్చి పచ్చదనాన్ని మొత్తం తినేస్తూ ఉంటాయి మిడతలు నేను అనుకుంటే వాళ్ళ దేశాలలో అటువంటి సమస్య ఉండేది ఎందుకంటే వీటన్నిటిని సంచలలు పట్టుకపోతారు ప్లాస్టిక్ సంచలన పెద్ద పెద్ద సంచలనలు పట్టుకపోయి వాటిని అన్నింటినీ ఫ్రై చేసేసి వాళ్ళు హోటల్స్ అలా అమ్ముతారన్నట్టు తినవారు మన దేశంలో తినరు కానీ మొత్తం ప్రతి ఏషియన్ కంట్రీస్ అలా వాటిని తింటారు కేవలం మన దేశంగానే ఈ పురుగులని రాకుడు వాటిని పాములని వాటిని తినారటట్టు నా మిజోరాము నాగాల్యాండ్ నార్త్ ఈస్ట్ కంట్రీస్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఎలా తింటారేమో కానీ మన దేశం అంతటా వీటిని తినారన్నట్టు ఎందుకంటే ఈ దేశం ప్రతి జీవి జీవరాశిని పూజిస్తుంది కాబట్టి వాటిని చంపకొని తినరన్నట్టు కానీ ఈ మిడతలు ఈ తేళ్లకు బలం వాటికి ఇవ్వబడను అంటే వాటికి లేదు కానీ వాటికి అనుగ్రహించబడను ఎందుకు ఇవ్వబడనని నేను చూపిస్తాను ఎవరు ఇచ్చినప్పుడు చూపిస్తాను మరియు వారిని చంపుటకు దానికి ముందు కదా నాలుగవచనం మరియు నొసల్ల ఎందు బాగా అర్థం చేసుకోండి మరియు నొసళ్ళ ఎందు దేవుణ్ణి ముద్ర లేని మనుషులకే తప్ప భూమి పైన గడ్డికైనాను ఏ మొక్కలకైనాను మరి ఏ వృక్షం కైనాను హాని కలుగజేయకూడదని వాటికి ఆజ్ఞ ఇవ్వబడను చూడండి ఎవరు ఇస్తారు ఆజ్ఞ ముద్ర లేని మనుషులకే హాని కలుగజేయడానికి అంటే ఇవి హాని చేస్తాయి ఐదవ బూరలో హాని చేస్తాయి అంటే నీ మీద పడతాయి గొప్ప జన మీద పడతాయి పడి గొప్ప జనకి హాని చేస్తాయి కానీ చంపవు చూడండి ఒకసారి మొదటిసారి మరియు నొసల్లే అందు అంటే నీ నుదుటి మీద దేవుని ముద్ర లేని అంటే దేవుని ముద్ర కూడా ఉంది సైతన్ ముద్ర కూడా ఉంది అని మనం చూస్తున్నాం సైతన ముద్ర గురించి కూడా మంత్రంలో చూడబోతున్నాము ఆరు వందల అరవై ఆరు అని కానీ దేవుని ముద్ర ఏడు వందల డెబ్బై ఏడు అని కూడా ఒక స్థలంలో ఉంది సెవెన్ సెవెన్ సెవెన్ సైతన్ ముద్ర ఆరు వందల అరవై ఆరు అయితే నంబర్స్ కాదు ముఖ్యమని నేను ఎన్నిసార్లు మీకు చూపించిన అవన్నీ ఏ లోకంలో ఏ పుస్తకం చూసినా ఆరు వందల అరవై ఆరు అంటే ఇది అది ఇది అది చెప్తున్నట్లు కానీ అది ఉపమాన్ రీతిగా చెప్పబడింది అని కూడా నేను ఎన్నిసార్లు రుజువు పరిచిన వాక్యానుసారంగానే కాబట్టి దేవుని ముద్ర అంటే పరుశుదాత్మ అభిషేకమే అని మనకు తెలుసు ఎఫ్ఎస్ రాష్ట్ర పత్రికలు ఎన్నిసార్లు నేను చూపించిన విమోచన దినం మీరు దేవుని యొక్క ఆత్మ చేత ఉన్నారు అని కాబట్టి పరుశుధాత్మ ముద్రనే పరుశుధాత్మ అభిషేకమే ముద్ర ప్రతి ఒక్కరు పరుశుధాత్మ అభిషేకం వరకు గంటలు గంటలు ఉపాసాలు ఉండాలా రోజుల రోజులు ఉపాసం ఉండాలా పరిశుధాత్మ అభిషేకం నిజంగా జరిగేది దేవుని ఆత్మ నీ మీదికి వచ్చినప్పుడు నీ శరణం కొట్టుకుంటుంది ఎందుకంటే పాప పూరితమైంది కాబట్టి దేవుని నువ్వు చూడలేవు ఇటువంటి శరణంతో నువ్వు ఎంత రక్షణ పొందినా ఈ శరంలో నువ్వు దేవుని చూడలేవు ఎందుకంటే ఈ శరంలో పాపపుణ్యం ఉంది ఇంకా మహిమ శరణం పొందేంత వరకు నువ్వు ఆయనని చూడలేవు ఆయనని చూడాలంటే మటుకు మీకు ఒకటి సీక్రెట్ నేను చెప్తున్నా ఆయన నేను చూడాలంటే పాత నిబంధన పుస్తకాలని చూపించిన మొన్న వాక్యంలో కూడా యాజకుడు దేవుని సన్నిధి పరిశుద్ధ స్థలంలోకి అతి పరిశుద్ధ స్థలంలోకి పోవాలంటే వాడు అంగీ వేసుకొని పోవాలి తల నుంచి అధికాల వరకు తన శరీరం ఎక్కడ కనిపించకుండా మొత్తము దాన్ని చుట్టుకొని పోవాల బటల్ శరీరం కనిపించిందంటే అక్కడి నుంచి అగ్ని దేవుని అగ్ని ఆ స్పాట్లో ఆడ కాలిపడి పూర్దైపోతుంది శరీరంతో ఎవడు కూడా దేవుణ్ణి చూడలేడు దేవుని సన్నిధిలోకి పోలేడు కాబట్టి ఆ పతని పతన కాలంలో రంగులు రకరకాల వస్త్రాలు చూపించండి ఇట్లుండాలి నీకు అట్లుండాలి యాజకులకి లోపల వస్త్రాలు ఎట్లుండాలి బయటి వస్త్రాలు ఎట్లుండాలి అక్కడ విశదీకరించబడ్డాయి అవన్నీ ఏంటంటే నీ శరణం కనిపించకుండా దేవునికి ఆయన సరిది పోయినప్పుడు నువ్వు ఆ రీతి ఉండాలి లేదు కానీ ఈరోజు లేదు క్రత ప్రభుని ధరించుకోవాలి ఏసు ప్రభుని ఎందుకంటే తండ్రి యొక్క కోపము ఏసు ప్రభు ఒకటే భరించగలిగండు శిలవు మీద తర్వాత రాలకి కాబట్టి ఆయన కోపాన్ని నీ మీదికి రగలకుండా నీ మీదికి రాకుండా ఉండాలంటే నువ్వు క్రీసుని ధరించుకోవాలా మెట్టుకు క్రీస్తుని ధరించుకోవాలని చెప్పి ఈ రీతిగా హెచ్చరించండు మనం అందరం ఈ సత్యాన్ని గ్రహించిన వాళ్ళం కాబట్టి ప్రయాసపడాలి దేవునాత్మకర్గం మొక్కళ్ళ మీద ఉండి చేతులు ఎత్తి కనిపెట్టల ప్రవ్వా నీ ఒక పరిశుధాత్మ అభిషేకం నాకు దయచే ప్రవ్వా అని లేకపోతే నీకు ముద్ర లేదు లేకపోతే నీకు ఖచ్చితంగా హాని జరుగుతుంది ఇక్కడ నేను అడిగే చెప్తుంటాను గొప్ప ఎందుకు హాని జరుగుతుంది అంటే వీళ్ళందరూ ఆయన ముద్రలో లేరు అన్నట్టు పరిశుధాత్మ ముద్రలో లేరు పరిశుధాత్మ ముద్రలో ఉంటే ఈ సత్యాలు అర్థమవుతాయి ధైర్యంగా తిరిగి ప్రకటించగలరు నీకు పరిశుధాత్మ అభిషేకం లేకపోతే నువ్వు ప్రకటన గ్రంథంలోని వాక్యాలు ప్రవర్శన గ్రంథాలలోని పుస్తకాలు ఏవి కూడా అర్థం చేసుకోలేవు అన్నట్టు ఏదో మెషిన్ లాగ వెళ్ళిపోతుంటుంది జీవితం లేకుంటే ఏదో ఒక పుస్తకం చదివేసి వెళ్ళిపోతా ఉంటాం కానీ వీటిని నేను గ్రహించాలంటే నీకు ఖచ్చితంగా పర్షుదాత్మ అభిషేకం ఉండాలా దాని అభిషేకం ఉంటే సరిపోదు నడిపింపు కూడా ఉండాలా కాబట్టి ఎవరి నుసడలేందు దేవుని ముద్ర లేదు అది చూపించబోతున్నా నేను అనుకుంటే బహుశా వచ్చే వారం నుంచి మనం ఈ ముద్రలన్న అయిపోతాయి కాబట్టి వారానికి ఈరోజు సాయంత్రంకి అయిపోతుంది ఆరోగ్య బూర దాని తర్వాత వచ్చే ఆదివారం నుంచి చాలా స్పీడ్గా వెళ్ళిపోతాం మనం గ్రంథం అద్యాలన్నీ టక టక టక్ ఎందుకంటే ప్రకటన గ్రంథంలోని గుండెకాయం వంటిది ఈ బూరల తీర్పు గుండకాయ వంటిది ఎందుకంటే అవి అర్థం కాకుండా ప్రకణ గ్రంథంలోని తక్కినే అర్థం చేసుకునే మీకు వేస్ట్ అన్నట్టు ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక గొప్ప జనం ఏంది సర్పంలో తెల్లమట్టు పట్ల ఏంది అనేది నీకు అర్థం కాకుండా ఇంకా ఏవి చదివినా కానీ అవి ఇన్కంప్లీట్ అన్నట్టు నీ జీవితంలో సంపూర్ణంగానూ అర్థం చేసుకోలేదు ఆయన ఆయన సంకల్పాన్ని కాబట్టి మరియు నొసలందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనా ఏ మొక్కలకైనాను మరియు ఏ ఒక్కలకైనాను హాని కలిగజేయకూడదని వాటికి ఆజ్ఞ ఇవ్వబడను కాబట్టి ముద్ర లేని వారికే శిక్ష అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది తర్వాత ఐదవ వర్షంలో ఈ మిడతలకి దేవుడు ఎటువంటి అధికారం ఇచ్చేడు చూడండి మరియు వారిని చంపుటకు అధికారం ఇవ్వబడలేదు ఐదవ బూరలో మరణకాండ ఉండదు అన్న విషయాన్ని మనం అర్థం తీసుకుంటాం కానీ ఆరవ బూరలో సంపూర్ణ మరణకాండ ప్రతి ఒక్కరూ మరణించడం అన్న విషయాన్ని మనం చూస్తాం కాబట్టి ఈ దేవుని యొక్క తీర్పు అమలు పరచడం అనేది ఐదవ పూరతో మరియు వారిని చంపుటకు అధికారం ఇవ్వబడలేదు కానీ ఐదు నెలల వరకు బాధించటకు వారికి అధికారం వాటికి అధికారం ఇవ్వబడేను కాబట్టి వాటికి అధికారం ఇచ్చింది దేవుడు మిడతలకి అవి సార్ అవి తేలలాగా ఉన్నాయి తేలకు ఉన్న బలం వాళ్ళకున్న వాటికి ఉన్నాయి అయితే ఐదు నెలలు అంటే ఒక రీతిగా చెప్పాలంటే ఉపమాన రీతిగా ఒక కాలం గురించి జ్ఞాపకం తీస్తున్నాడు ఐదు నెలలు అంటే నిజంగా ఐదు నెలలు కాదు మన క్యాలెండర్ ప్రకారంగా టైమే కాదు అది ఒక టైం అన్నట్టు ఒక కాలం అన్నట్టు అది ఆ కాలం అది షార్ట్ టైం ఐదు అంటే మన దృష్టిలో కానీ అది లాంగ్ డ్యూరేషన్ ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుందో మనకు తెలియదు ఇది ఐదు నెలల వరకు బాధించినకు వాటికి అధికారము ఇవ్వబడను చూడండి ప్రతి అధికారం పైనుండి రావాలంటాడు తిరుమల రాష్ట్ర పౌలు ప్రతి అధికారం పైనుంచి వస్తుంది ఈ లోకంలో అధికారం లేదు మనుషులు అనుకుంటారు నేను బాస్ని నాకు ఇంత పాటు పనిచేస్తున్నట్టు కానీ అది అధికారం కూడా ప్రభు నుంచే వచ్చిందంటే బైబుల్ ప్రతి అధికారం ఈ లోకంలో పైనుంచి ఇవ్వబడింది అంటే ఈ లోకంలో ఏం జరుగుతుందో అక్కడ తీర్మానించుకుంటున్నారు అన్నట్టు పలాని బ్రదర్ కి పలాని సిస్టర్స్కి ఎక్కడ ఉద్యోగాలు రావాలా వాళ్ళు ఎక్కడ మేనేజర్స్ కావాలా వాళ్ళు ఏం చేయాలా ఏ రీతిగా వ్యవస్థలు నడిపించాలా వారి కిందన వారికి ఎట్లా న్యాయం చేకూర్చాలి ఇవన్నీ వాళ్ళు తీర్నిస్తున్నారు అక్కడ పరలోకంలో మనం అనుకుంటున్నాం మనం చేసినవి ఇక్కడ అనుకుంటున్నాం వెరే తన అన్నట్టు ఇదంతా కాబట్టి మరియు వారిని చంపటకు అధికారం ఇవ్వడలేదు కానీ అది వరకు బాధించటకు వారికి అధికారం ఇవ్వబడను వాటి వలన కలుగు బాధ తేలు మనిషిని కొట్టినప్పుడు ఉండు బాధ ఉండను ఇప్పుడు అది చేయినా రిజేషన్ ఇక్కడ వాక్యంలో ఆరో వాక్యంలో ఏం చేసి ఆరో వర్షాలు ఏం చేస్తామంటే వాటి బాధ బహు భయంకరమైన బాధ తర్వాత ఎట్లుంటుందంట బాధ తేలు మనిషిని కలిస్తాయి అంటే మనిషి గురించి మాట్లాడుతుంది ఇక్కడ మనిషిని కొడుతుందట తేలు మిడతలు మనిషిని కుడతాయి మిడతలు ఎట్లా కుడతాయి వాటి నోటు చిన్నగా ఉంటాయి కదా అవి పచ్చదనాన్ని తప్ప ఇంకా ఏం తినవు అవి మిడతలు మిడతలు రక్తం తాగవు మాంసం తినవు అవి వెజిటేరియన్ అవి ఎట్లా కాటేస్తాయి మనుషులని చెప్పండి అవే ఈ రీతిగానే మనం వీటిని ధ్యానించాలి అవును ప్రభా ఇది ఎట్లా కాటేసంది మనుషు కాబట్టి ఇవి నిజమైన మెడతలు కావు ఇది ఒక గుంపు దేవుడు తన బిడ్డలని శిక్షించటకు మరి గుంపును ఘనహీనమైన ఘటం అది అవినీతి ఆయన చేతిలో వాడబడుతున్నారు ఆయన ప్రాణలేఖ కొరకు ఆయన ఉగ్రతను అమలు కొరకు దేవుడు వాళ్ళను వాడకుంటుండన్న విషయం మనకి అర్థమవుతుంది కాబట్టి అది ఏంటి అధికారం ఇవ్వట్లేదు ఎవరు నేను చంపటం వాటి వాటి వల్ల కలుగు బాధ తేలు మనిషిని కుట్టినప్పుడు బాధ వల్లే ఉండరు అంటే ఎంత ఉంటుంది మీకు తెలుసు ఎవరు తేలు కుట్టిన వాళ్ళకి తెలుస్తుంది బాధ అది ఎట్లుంటుంది అంటే దాని పాయిజన్ అంత డేంజరస్ పాయిజన్ కాదు కానీ ఆ పాయిజన్ బ్లడ్లోకి వెళ్తే అప్పుడు ఏమైందంటే మంట అవుతుంటుంది అది ఎంత దూరం పోతే అంత దూరం మంట ఉంటుంది బ్లడ్లో చెప్పండి ఇప్పుడు స్కిన్ మీద మంట ఉంటే నువ్వు ఆయిల్ పెట్టుకుంటావు ఏమైనా చేస్తావు కానీ రక్తం నాళల్లో లోపలి పోతుంటుంది మంట రక్త నాళల్లో ఉంటే మంట నువ్వు ఏం చేస్తావు గొంతు మంటలు వేస్తే నాలుకే మంటలు వేస్తే నీళ్ళు తాగుతూ పిల్లలకి మనం తిన్నప్పుడు కారం ఎత్తుంది బాగా కారం ఎత్తే తల్లు ఏం చేస్తారు చక్కెర పోస్తారు చక్కెర పోస్తే యాక్చువల్గా కారం ఎక్కువ అవుతుంది తెలియదు కదా ఏ ఆహారం ఎటువంటి పోషక పదార్థాలు పెట్టాలా తల్లకి ఎందుకంటే వాళ్ళు న్యూట్రిషన్ కోర్సెస్ ఏం చేయలేదు కదా అక్కడ మన సెక్రటేరియట్ పక్కన ఒక కాలేజ్ ఉంటుంది హోమ్ సైన్స్ కాలేజ్ అని ఆ హోమ్ సైన్స్ కాలేజ్ లో హౌస్ వైఫ్ కి వాళ్ళు చిన్న చిన్న ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తారు మీ కుటుంబ ఆరోగ్యం కొరకు ఎటువంటి ఆహారం మీరు తినిపియాలి మీ పిల్లలకి ఎటువంటి ఆహారం తింపేయాలనేసి వన్ వీక్ కోర్సు టూ వీక్ కోర్సెస్ వన్ మంత్ కోర్సెస్ ఉంటాయి అక్కడ చెప్పండి ఎంతమంది బ్రదర్స్ సిస్టర్స్ కానీ తల్లులు కానీ అక్కడ పోయి నేర్చుకుంటున్నారు ఎటువంటి పదార్థాలు ఎటువంటి ఆహారాలు తింటే మీ పిల్లలకి పోషక మీ కుటుంబానికి పోషక పదార్థాలు బాగా అందుతాయి వాళ్ళు శరీరాలకి ఎట్లా వండుకోవాలన్నం నేర్పిస్తారు వాళ్ళు అక్కడ దాని ఉంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అని వాళ్ళు చిన్న చిన్న ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కనక్ట్ చేస్తారు అన్ని ఉచితంగానే ఎందుకంటే మనకి ఉచితంగా ఉంటేనే మనం పోతాం కదా మనం సొంతంగా జేబులకి వెళ్ళి ఖర్చు పెట్టుకొని ఏం చేయం ఇండియాలో అంతా ఫ్రీ కావాలా అందుకు లేజీ అయిపోయినా ఇప్పుడు నీ సొంతంగా నీ జేబుల నుంచి ఖర్చు పెట్టుకొని నువ్వు ఏదైనా కాలేజీ పోయి చదివితే నువ్వు సీరియస్ గా చదివి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి అన్ని నేర్చుకొని ఉద్యోగం కూడా చేసుకుంటావు గవర్నమెంట్ ఫ్రీగా నీకు చదువులు ఎవరో ఖర్చు పెడుతున్నాడు అందుకు నువ్వు ఇష్టం వచ్చినట్టు పోతావు కాలేజీకి కొడతావు ఇంటికి వచ్చి చదివిగా చదువుకోవు పరీక్షలు కొట్టి పాస్ అవుతావు ఉద్యోగాలు ఎట్లా చేయగలం అట్లా తయారైపోయింది మన దేశం ఈరోజు అంత లేజీగా తయారు చేసి పడిస్తున్నారు గవర్నమెంట్స్ ఇది కూడా ఒక ప్లానే కాబట్టి మనం ప్రయాస పడాలా వీటన్నిటినీ చూడాలా నేర్చుకోవాలా పాటించాలా లేకపోతే ఈ గొప్ప జనము ఎందుకు అట్లా సౌమర్యగా తయారైనారు ఏం కాదులే నాకని ఎందుకు మొదటి రెండు గుంపుల మాటలు వినే కదా తేలు కాటు ఎట్లా ఉంటుందంటే నేను కొన్ని నెలల క్రితం చూపించిన ఇస్కర్ ప్రభు పక్కనే ఉండి అతన్ని కాటేసినట్లు మనం చూస్తాం తేలిలాగా కాబట్టి అనేక మంది నీ పక్కనే ఉండి నేను కాటేసే టైం ఇప్పుడు మనం అనేక మంది తీసుకొని యూత్ యుద్ధాలు మీ మధ్యలో ఉన్నారు ఈరోజు ఏ రీతిగా అయితే ముద్దు పెట్టి కాటేసినారో అట్లనే మన పక్కన ఉండి మనల్ని కాటేస్తారు వీళ్ళు వీళ్ళంటే అప్పగిస్తారు మనల్ని అది మనం చూస్తాం బైబిల్ ఎన్ని వాక్యాలు తేలు మనుషుని కుట్టినప్పుడు ఉండు బాధ వల్లే బాధ ఉంటుంది తేలు వలన ఆ దినంలో మనుషులు మరణం వెదుగుతురు కానీ అది వారికి దొరకనే దొరకదు ఐదో వరలో మరణం దొరకదు కానీ బహు బాధ ఉంటుంది వేదన ఉంటుంది చావలనని ఆశపడుతురు కానీ మరణం వారి ఎద్ద నుండి పారిపోవను ఎందుకు దేవుడు అధికారం ఇవ్వలే మరణం మీద కాబట్టి మరణించలేరు వీళ్ళు అయితే ఈ విషయం మీరు బాగా అర్థం ఎందుకు బాధ కలుగుతుంది నిజంగా కాట నిజంగా కాటు కాదు కాటు ఎప్పుడుంటుంది తెలుసా నీ నీ సొంత వాళ్ళే నేను మోసం చేస్తే ఉండే బాధనే కాటు అంటాం నీ సొంత వాళ్ళు నేను మోసం చేస్తే అంతకంటే భయంకరమైన వేదన ఏది ఉండదు ఈ సొంత ఒక ఫ్రెండ్ అన్నట్టు క్లోజ్ ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ నేను మోసం చేసినానుకో నువ్వు అది భరించలేవు అది కాటు అన్నట్టు భార్య మోసం చేసినా భర్త భార్యని మోసం చేసినా అది భయంకరమైన తేలు కాటు అన్నట్టు పిల్లలు తండ్రి తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు ఈరోజు విడిచిపెట్టేస్తున్నారు తల్లిదండ్రులు పిల్లల్ని విడిచిపెట్టున్నారు పెంచలేక అనాథంలాగా అది భరించడానికి కాబట్టి ఈ అనాథ పిల్లలకి ఎప్పటికీ ద్వేషం ఉంటుంది ఈ సొసైటీ మీద ఎప్పటికీ ద్వేషం ఉంటుంది వాళ్ళు దేవుని కూడా నమ్మరు పిల్లలు అందుకు సంఘ వాళ్ళు ఏం చేయాలంటే అనాథ ఆశ్రమాలు పెట్టి ఈ పిల్లల్ని అందరినీ అక్కడ దేవుని తట్టు నడిపించి పెంచాలి పెంచి వారి కష్టం అనాథాలను ఎవరు పెళ్లి చేసుకోవాలి పెద్దగా తల్లిదండ్రులు లేరు కాబట్టి అప్పుడు సంఘమే వాళ్ళకి వివాహం చేస్తే ఏమవుతుందంటే నువ్వు ఈ లోకం చేసిన సమస్యకి నువ్వే పరిష్కారం పోయిన వరం నేను చూపించిన ప్రతి సమస్యకి నువ్వే పరిష్కారం ఎవడో ఇస్తాడో ఎవడో చేస్తాడు అనేది కాదు పరిష్కారం నువ్వే పరిష్కారం అది ఆ రికార్డు నేను అప్లోడ్ చేస్తాను ఇంకా అప్లోడ్ చేయలేదు యు ఆర్ ద సొల్యూషన్ అన్న అంశం నువ్వే పరిష్కారం ప్రతి సమస్యకి నువ్వే పరిష్కారం అది నువ్వు చూడక ఎవడో చేస్తాడు నాకు ఎవడో బ్రదర్ వస్తాడు ఎవడో సిస్టర్ వచ్చాడు నాకు పరిష్కరిస్తాడు అనుకుంటున్నారు అవన్నీ మోసం అవన్నీ నుంచి తెలియక చేస్తున్నావు కానీ నువ్వే పరిష్కారం నువ్వే జయం పొందాల నువ్వే విజయం నువ్వే యుద్ధం అడాలా నీకు అవన్నీ ప్రభు కాబట్టి నన్ను నువ్వు పాటించాలని నీ బాధ్యత అని ఇక్కడ గ్రహించాలి రోజు తర్వాత ఈ మిడతలు ఏం చేస్తాయి భూమి మీద ఉండేది అన్ని తినేస్తూ చూపిస్తున్న వాక్యము ఆ మిడతల రూపంలో ఎట్ల నైపు చూడండి ఈ మిడతలు ఎందుకు మనుషులు అనేది ఇది ఒక మనుషుల గుంబాయి నేను రుజువుపరచడానికి ప్రయత్నిస్తుంది ఇక్కడ ఆ మిడతల రూపం ఎట్లనైపుడు చూడండి ఇంత కొన్ని నెలలు కొన్ని సంవత్సరాల క్రితం నేను విశదీకరించిన వీటిని లాంగ్ రికార్డింగ్స్ లో ఒక నాలుగు సంవత్సరాల క్రితము ఆ మిడతల రూపంలో ఎట్లనైపు చూడండి ఇది యుద్ధం నాకు సిద్ధపరచబన గుర్రంలో పొలినాయి కాబట్టి గుర్రాలు మిడతలు ఒకటే చూపించిన మిడతల తేళ్ళు ఇప్పుడు గుర్రాలు మిడతలు ఒకటే ఎందుకంటే ఆ మిడతల రూపం ఎట్లున్నాయి అంటే చూడడానికి మిడతలు ఎట్లున్నాయి యుద్ధం నాకు సిద్ధపడిన గుర్రంలో పోలేనాయి ఇప్పుడు యుద్ధానికి రెడీ ఉన్నవి ఎవరి మీద యుద్ధం చేయకపోతేనే చూడండి తర్వాత బంగారం వలె మెరుగు కిరీటముల వంటివి వాటి తలల మీద ఉండేను అంటే మెరుస్తున్నాయి కిరీటాలు కావు కానీ మెరుస్తాయి వాటి మీద వాటి తలల మీద ఉన్నాయంట దాని తర్వాత ఎట్లా చూడండి వాటి ముఖములు మనుష్య ముఖంలో వంటివి వాటి ముఖములు మనుషుల ముఖంలో వంటివి కాబట్టి మనుషులను కుట్టే ఈ మెడతలు మనుషుల ముఖంలో లాగా ఉన్నాయి అంటే ఇవి కూడా మనుషులే వాటి ముఖములు మనుష్య ముఖంలో వంటివి ఎనిమిదో వర్షం చూడండి స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికి ఉండేను వాటి పండ్లు సింహపు కూరల వలె ఉండేను ఇప్పుడు చూడండి ఆ రూపములు యుద్ధం సిద్ధపడిన గుర్రంలను పోలి ఉన్నవి బంగారం వలె మెరుగు కిరీటంలో వంటివి వాటి తల మీద ఉండెను వాటి ముఖములు మనుష్య ముఖంలో వంటివి ఇప్పుడు చూడండి అంటే మిడతలు గుర్రములు మనుష ముఖములు స్త్రీలు స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికి ఉండేను స్త్రీలు అంటే సంఘం కదా స్త్రీ అంటే సంఘం అవన్నీ సూచనలు చెప్తుంటే ఎక్కడుంటే ఇవన్నీ తర్వాత వాటి పండ్లు సింహపు కూరల వలె ఉండెను సింహం అంటే సైతాన్ కదా గర్జించి సింహం సైతాన్ అడిపితు రాష్ట్రపత్రికలో ఎవరిని మింగు సిద్ధపడి ఎదురు చూస్తున్నాడు వాడు అయితే ఆ సింహపు పండ్లే ఈ మిడతలు సింహము అంటే సైతాను అంటే సర్పము సర్పం యొక్క పండ్లే తేళ్ళు అన్నట్టు తేళ్లు సర్పం చెప్పినట్లు వింటాయి అన్నట్టు ఆయన ఎన్నిసార్లు చూపించిన గతంలో కూడా వాక్యాలు తర్వాత తొమ్మిదో వచనంలో ఇనుప మై మరుగుల వంటి మై మరుగులు వాటికి ఉండేను అవి నేను ఈరోజు చూపించాను వీలైతే సాయంత్రం చూపిస్తా వాటి రెక్కల ధ్వని యుద్ధం నాకు పరిగెత్తినట్టు విస్తారమైన గుర్ర రథ గుర్రముల రథముల ధ్వని వల్లే ఉండేది ఇక్కడ ఎన్ని సూచనలు చూపించినట్టు దేవుడు చదువాడు గ్రహించను గాక వినువాడు చెవులు గలవాడు వినుగాక కనులు గల వాడు చదువును చూచును కాక అని ఎందుకు చెప్పిండంటే నాకు ఇప్పుడు బాగా అర్థమవుతుంది ప్రయాసపడమని నీకు నేను కనులు ఎందుకు ఇచ్చినా అంటే ఈ లోకాన్ని చూడండి కాదు చూడని వాటిని గ్రహించడం వినని వాటిని వినడం ఇంతమంది ఎప్పుడు వినలేదు వాటిని వినడం కొరకు నీకు ఇచ్చిన కాబట్టి యూనిఫామ్ మైమార్గులు అంటే మ్యాస్క్ అంటాం దాన్ని లాక్డౌన్ లో మ్యాస్క్లు ఎట్లా వాటికి యూనిఫామ్ మైమార్వులు ఇచ్చాడు దేవుడు వీటికి అధికారం వాటి రెక్కల ధ్వని యుద్ధంకు పరిగెత్తునట్టు విస్తారమైన గుర్రమ్ముల రథముల ధ్వనివలె ఉన్నాయట అంటే కుర్రాలు పరిగెత్తుతున్నాయి ఇవన్నీ పరిగెత్తుతున్నాయి వాటి కాళ్ళు కింద పడి ఎంతమంది విషయం జ్ఞాపం చేస్తుంది అంటే ఏంటంటే ఈ మిడతలు ఎటువంటి హాని చేస్తాయి అనేది ఇక్కడంతా విశదీకరించి అవి చేస్తున్నాయి పద పదవాల తేళ్ల తోకల వంటి తోకలను కొండ్లను వాటికి ఉండెను ఐదు నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని చేయటకు వాటికి అధికారం ఉండేను ఇంక రెండు వర్షాలు కాబట్టి వీటన్నిటికి అధికారం ఉన్నది మనుషులని హాని తలపెట్టడానికి మనుషులకు హాని చేయడం కొరకు అధికారం ఉంది వీటికి అధికారం ఇచ్చింది ఏడు ఆయన అధికారం చేయరు వీళ్ళు ఎవరేం చేయలేడు మనం పదో వచనం పదకొండవ వచనం పాతాలపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు అంటే సైతానే వీళ్ళకి రాజు మీద రాజు సైతానే అంటే సర్పమే హెర్బ్రి భాషలో వానికి అబ్దోన్ అని పేరు గ్రీసు దేశపు భాషలో వాని పేరు అపోలోయోను భారతదేశం అండి పదకొండవ వచనంలో పాతాలకు దూత వాటి పైన రాజుగా ఉన్నాడు హెబ్రి భాషలో అంటే జేమ్సాంగ్ నెంబర్స్ చూడాలి హెబ్రిలో జేమ్సాంగ్ నంబర్స్ అబ్ధోని అంటే ఎందుకు చూడాలి మనం తర్వాత గ్రీసు భాష అంటే గ్రీక్ జేమ్సాంగ్ నెంబర్స్ గ్రీక్ నెంబర్స్ ఉంటాయి హెబ్రీ నెంబర్స్ ఉంటాయి రెండు ఉంటాయి హెచ్తో స్టార్ట్ అవుతాయి ఆ నెంబర్స్ అయితే గ్రీక్ అయితేనేమో జీతో స్టార్ట్ అవుతాయి కాబట్టి అబ్ధోని దాని తర్వాత గ్రీసు భాషలో వాని పేరు అపోలోయోను దీనికి సంబంధించి ఒక గంట రికార్డింగ్ ఉంది నా జ్ఞాపకం ఉంది ఇప్పుడు నాలుగు సంవత్సరాల క్రితము ఒక వన్ అవర్ రికార్డింగ్ చేసినాం మనం ఇప్పుడు నేను అంత డీటెయిల్ గా నేను చూపించాను వేస్ట్ ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అవి వెతుకొని ఆసక్తితోని చదివి వింటర్ అన్నట్టు విని నేర్చుకుంటున్నట్టు అంత నేను రిపీట్ చేయలేని టైం వేస్ట్ మనం ముందుకు వెళ్ళిపోవాలా ఎందుకంటే ఆల్రెడీ చేసిన దాన్ని నేను రిపీట్ చేయాలా ఆల్రెడీ రికార్డింగ్ చేసిన మళ్ళీ నేను రికార్డింగ్ చేయాలా వేస్ట్ కదా కాబట్టి పాతాలపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు హెబ్రి భాషలో వానికి అబ్దోన్ అంటే సైతానికి ఇంకొక పేరు ఉంది అబ్దోను అని తర్వాత గ్రీసు భాషలో వానికి ఇంకొక పేరు ఉంది అపోలోయోను కాబట్టి సైతానికి కూడా చాలా పేర్లు ఉన్నాయి అనేది ఇక్కడ మనం అంటే తీసుకుంటాం వాడి పేరు ఘట సర్పం భూ బహు కుయుక్తి కలవాడు గల జంతువు అది కాబట్టి సర్పం జంతువు సైతాన్ని జంతువుతో పోల్చబడి గర్జించి సింహంతో పోల్చబడి ఇంకా బైబిల్ చూస్తే రకరకాల జీవరాసత్ని పోల్చబడి కాబట్టి పదకొండవ పన్నెండవ శ్రమ మొదటి శ్రమ గర్తించాను మూడు శ్రమలు కదా ఓ ఓ అంటే కాబట్టి నాలుగు బురల్లో చెప్పబడ్డ శ్రమలన్నీ కలిస్తే మూడు శ్రమలుగా మారుతాయి అన్నట్టు ఓ ఓ అన్నది కాబట్టి ఐదవ కూరతో మొదటి శ్రమగా తీస్తుంది ఇదిగో మరి రెండు శ్రమలు ఇటు తర్వాత వచ్చిన అంటే గొప్ప జనానికి బాగా హాని తలపెట్టినాక వచ్చాడే మరణం ఆరవ కూరలో మరణం చూస్తాం మనం అయితే ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంతేళ్ళు ఎట్లా హాని చేస్తాయి అన్నది నిజంగా కాటు కాదని మనకు తెలుసు అయితే ఎదిగా హాని తలపెడతాయంటే గొప్ప జనం యొక్క ఆస్తులు దోచుకుంటాయి వారి వారి హృదయం ఎక్కడుందో వాటి అన్నిటినీ దోచుకుంటాయి నువ్వు ఎంతగా ప్రీతిగా ఎంచుకున్న వాటిని అవి తీసుకొని పోతా ఉంటాయి దాని తర్వాత నీ దగ్గర ఏమి లేని వాడి నేను విడిచిపెట్టేస్తాయి అని అయిపోయింది విని అన్ని బాడీలో ఏం లెవింగ్ కదా అని విడిచిపెట్టేస్తాయి అప్పుడు నువ్వు ప్రభుత్వ అయ్యో నేను అంత నా లైఫ్ లా ఎంత వినలేదని అంతా పోగొట్టుకొని దుఃఖ సాగరంలో మునిగిపోయి అప్పుడు దేవుని దగ్గర చేడుస్తారు అన్నట్టు పలాని బ్రదర్లు సిస్టర్ చెప్తే వినలేదు నేను అని దుఃఖంలో వాళ్ళు మునిగిపోయి అప్పుడు ప్రవేశ అనేదికి వచ్చి ఏడుస్తూ ఉంటారు తర్వాత దానికి సంబంధించిన విషయాలు ఇప్పుడు మనం త్వర త్వరగా చూస్తూ ఉంటాము ఎక్కడ ఈ యొక్క నక్షత్రము ఎట్లా పడింది అనేది పాయింట్ మరి ఎక్కడ చూసినామంటే మొదటి వస్త్రంలో ఒక నక్షత్రము ఆకాశం నుండి పడట కదా ఐదవ దూత మొదటి వర్షం ఐదవ దూత ఊర కూదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన చూచి తిని అగాధం యొక్క తాలపు చెవి అతనికి ఇయ్యబడేను అయితే ఇది ఎక్కడ పడిపోయింది అన్నప్పుడు గతంలో కూడా మనం చూసినాము అది మళ్ళీ తిరిగి చూడబోతున్నాం మనము ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయంలో చూస్తాం మనం ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము ఏడవ వచనం చూస్తాం దాటిని ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము ఏడవ వచనంలో అంతట పర్లోక యుద్ధము జరిగింది బాగా తెలుసుకోండి ఇది ఆ అధ్యాయం తర్వాత జరుగుతుంది ఇది ఐదు పన్నెండవ అధ్యాయం అసలు పన్నెండవ అధ్యాయము ఐదవ బోరకి మ్యాచ్ కావాలి కదా అంటే పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయంకి ముందు ఉండాలి కదా నేను ఎన్నిసార్లు మీకు చూపించిన బైబుల్ ఈ సిస్టమేటిక్ గా రాయబడ్డ బుక్ కాదు దర్శనాలు ఈరోజు ఒక దర్శనం వచ్చి దాని తోక రేపు అనేది కాదు ఇది తలైతే తోక అనేది కాదు దేవుడు ముందుకు వెనకలికి ముందుకు వెనకలికి తీసుకెళ్తాన మనుషులు ఎందుకంటే కష్టపడే వాడికి బుద్ధి అట్లుంటుంది అన్నట్టు సుఖంగా ఉండేవాడికి ఏం అని ఎవ్రీథింగ్ రెడీమేడ్ ఉండాలి పొద్దున్న లేస్తే బ్రేక్ఫాస్ట్ రెడీ ఉండాలి రెడీగా ఇస్త్రీ ఉండాలి బట్టలు అంతా రెడీగా ఉండాలి పెట్రోల్ కోసం నెల బట్టలు ప్రతిదీ రెడీ రెడీమేడ్ లైఫ్ అన్నట్టు వాళ్ళు గొప్ప మనం అట్లా ఉండమన్నట్టు అన్ని కష్టపడి మనమే చేసుకుంటాం ఐదు ఏడవచ్చు అంతటా పర్లోక మందు యుద్ధము జరిగాను ఇప్పుడు బాగా తీసుకోండి ఎప్పుడు పడిండు వీడలేదు మికాయిలను అతని దూతలను ఆ ఘట సర్పంతో యుద్ధము చేయవాలని ఉండగా ఆ ఘట దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి మిఖాయిలతో యుద్ధం చేస్తే గెలవలేకపోయింటారు వీళ్ళు గడుక వారికి ఇక స్థలము లేకపోయాను ఎందుకంటే ఓడిపోయిన వారికి పర్లోకము స్థలం ఉండదు బాగా తీసుకోండి అందుకే జయించిన వాడే పర్లోకానికి పోతాడు ఈ వాక్యం మనం తెలుసు మనకి జయించిన వారిని కొనిపో ప్రభు ఏసూ వచ్చిందని ఒక పాట వాడతారు శివని గీతంలో పుస్తకంలో జయించిన వారిని కొనిపోవడానికి ఏసు ప్రభు ఈ లోకానికి తిరిగి వస్తుండడు అన్న విషయానికి ఎందుకంటే పరలోకంలో జయించిన వాళ్ళు తప్ప ఓడిపోయిన వాళ్ళు ఉండరు కాబట్టి నీవు దేవుని సేవలో జయించాలా సేవ చేయని వాడు ఓడిపోయినట్టు ప్రభు చేతకి నడిపించకపోతే నువ్వు యుద్ధం లేనట్టు ఘట్ట సర్పంతో యుద్ధం చేస్తలేవన్నట్టు కాబట్టి నీకు రక్షణ ఫలాలు ఉండవు అన్నట్టు నీ చేతిలో ఒక ఫలం ఉండదు అన్నట్టు ఏం తీసుకొని వచ్చిన స్నేహితుడు అంటే ఏమంటారు ఉత్తర చేతున్న వచ్చిన ప్రభు అంటే ఆ మంచి పని చేసినా రాి కూర్చో అంటడా చెడ్డదాసుడు అంట నీకు ఇచ్చిన తలాంతులని డబుల్ డబుల్ చేసుకోవాలని మనం చూపించండి ఐదు తలాంతుల వాడేట్లా చేసి రెండు తలాంతల వాడేలు చేసింది ఒక తలాంతు వాడేలు చేసిండి తెలుసు మనకి అవి మూడు గుంకులే కా చూడండి కాబట్టి అక్కడి నుంచి పడదరే వాడండి పరలోకంలో పరలోకం అందు వారికి స్థలం ఉంటూ సర్వలోకమును మోసపుచ్చు అపవాదియు సాతాను అనియు ఏరుగల ఆది సర్పమైన ఆ మహాఘట్ట సర్పము పడద్రోయబడెను క్రింద అది భూమి మీద పడద్రోయబడను ఆశ్చర్యం కదా ఇంకెక్కడైనా పడద్రోయొచ్చు కదా భూమి మీద పడద్రోయల భూమి అంటే మనుషులు కదా మనుషుల పడటం ఎంతని ఇవన్నీ ప్రణాళిక దేవుని ప్రణాళిక దాని దూతలు దానితో కూడా పడద్రోయబడి కొన్ని మనం ఉపమారీతిగా వీటిని చెప్పబడ్డాయి కాబట్టి మనం వాటిని అట్లా అర్థం చేసుకుంటున్నాం మరికొన్ని వాక్యాలు అక్కడ చూస్తాం కిందికి మరియు గొప్ప స్వరము పర్లో ఒక మంది రాత్రి పగళ్ళు మన దేవుడు ఎదుట మన సహోదరుల మీద నేరాల నేరము మోపు కూడా నపవాది పడద్రోయబడి ఉన్నాడు దివారాత్రంలో నేరాలు మోపుతున్నట్ట మన మీద దేవుడు చరిదరో నువ్వు ఎట్లున్నావు ఆయనకు తెలుస్తుందా ఆయనకు మరుగు చేపట్లేదు కానీ సైతాన్ని చెప్తుంటే చూడ ఎట్లా జీవిస్తుండో నీ వాళ్ళు వాటిలో జీవిస్తున్న వాడిని నాకు ఇవ్వాలా కదా ఎందుకు ఇస్తే అని అడుగుతారు దేవుడు పాపం చేసిన వాడు సైతన్ అదిలోకి అయితే రక్షింపబడ్డవాడు పాపం చేస్తే వీడు దేవుని సన్నిధిలోకి పోయి అడుగుతున్నాడు వాడిని నాకు ఇచ్చే అనిషిలో చెప్తారు ఈ విషయం పేతురు ఎన్నోసార్లు ముమ్మార్లు నేను నీ గురించి ప్రార్థన చేసిన ఎందుకంటే సైతాన్ని నేను కోరుకున్నాడు నాకు ఇచ్చే సైతాన్ నాకు ఇచ్చే పేతున్నని ఎన్నిసార్లు కొట్లాడుతున్నాడు వాడు కానీ నేను తండ్రిని అడుగుతున్నాను సైతానికి అప్పగించక చూడండి వాడు కోరుకున్నాడంటే ఎట్లా ఎంట పడతాడంటే నీకు తెలియదు నా అనుభవం నేను చెప్తున్నా అడుగు అడుగుని నిన్ను టార్గెట్ చేస్తూ ఉంటాడు నేను ఎందుకంటే నీ వలన వాడి రాజ్యానికి డిస్టర్బెన్స్ అన్నట్టు వాడి రాజ్యానికి చాలా మందిని బయటకు కోసుకోబోతున్నాం కాబట్టి నిన్ను వాడు అడగించి నీకు ఎంత ప్రయత్నిస్తూ అటాక్ చేస్తాడు నిన్ను ఉద్యోగాలను అటాక్ చేస్తాడు కుటుంబంలో అటాక్ చేస్తాడు సరక్త సంబంధికులతో అటాక్ చేస్తాడుని భార్య భర్తలతో అటాక్ చేపిస్తాడు పిల్లలతో అటాక్ చేపిస్తాడు ఫ్రెండ్స్ తో అటాక్ చేపిస్తాడు ఆఫీసర్ లా బయట పోతే ఎక్కడ అక్కడ అటాక్ చేపిస్తూ వాడు నిన్ను డిస్టర్బ్ చేయడానికి ప్రభు సేవని చేయనియకుండా వాక్యాన్ని ప్రకటించనీయకుండా నువ్వు ప్రకటిస్తే ఖచ్చితంగా మనుషులు మార్పు చెందుతాడు వాడు తెలుసు కాబట్టి వాడు నిన్ను ప్రకటించనీయకుండా అడ్డకిస్తూ ఉంటాడు కాబట్టి దివారాత్రంలో వాడు మన మీద నేరాలు నొక్కుతుండే నువ్వు అన్ని ఛాన్స్ ఇస్తున్నావు ఇవ్వద్దు మనం ఎట్లా ఈ మన ప్రవర్తన అంతట్లో మన ప్రభు అధికారానికి లోపడాల మనం నీ నడవడి నేను నడతను నువ్వు శుద్ధీకరించుకోవాలి దేవుని వాక్యం చేత వాడు అపవాది పడదరబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను ఆ అధికారాన్ని నీ నేను ఎన్నిసార్లు చూపించాను రాష్ట్ర తండ్రి యొక్క అధికారము తన కుమారుడికి ఇవ్వబడను తన కుమారుడి లోకంలోకి వచ్చి అది నీకిచ్చేసి వెళ్ళిపోయిండు ఆదామా వాళ్ళకి ఇచ్చిన అధికారము వాళ్ళ సైతానికి ఇచ్చారు సైతాన్ని నుంచి తిరిగి దాన్ని పొందుకున్నాడు మన ప్రభు పొందుకొని పోయి తండ్రికి అప్పగించండు అది నేను చూపించాడు వాక్యం గతంలో తండ్రి తిరిగి అతనికి ఇచ్చేసిండు ఆ ఆయన ఓపెన్ చేసుకున్నాడు అధికారం ఎవరు ఓపెన్ చేయలేరు ఎవరు తెరవలేరు ఆ పుస్తకం ఆ గ్రంథం నువ్వు ఇప్పటకు యోగ్యత లేదు తండ్రి చేతికి ఇచ్చిన అధికారాన్ని తానే తిరిగి ఆయన ఓపెన్ చేసుకున్నాడు ఇప్పుడు పరిణివశం ఎంత ప్రాముఖ్యమైంది వారి గొరపిల రక్తం బట్టియో తాము ఇచ్చిన సాక్షుని బట్టియో వాడిని జయించున్నారు కానీ మరణము వరకు తమ ప్రాణంలో ప్రేమించిన వారు కారు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ యొక్క ఘటన సర్పము దానికి అనుగ్రహించబడిన అధికారాన్ని అమలు పరచుకోవడం కొరకు గొప్ప మీద పడాల అయితే వాడికి కోపము గొప్పజనం కాదు అది నువ్వు అర్థం టార్గెట్ గొప్పజనం కాదు వాడి టార్గెట్ నువ్వునే కానీ దేవుడు ఏమంటుంది తెలుసా పన్నెండవ అధ్యాయం నేను మళ్ళీ ఎప్పుడైనా మీకు చూపిస్తాను గొప్ప జనం సంబంధించిన బోధి ఇది అధ్యాయం అంతా అదొక్కటే అధ్యాయం కేవలం పన్నెండు కేవలం యొక్క లక్ష నలభై మంది గురించి అది చెప్పబడ్డ వాక్యం అన్నట్టు సూర్యుని ధరించుకున్న స్త్రీ ద ఉమన్ క్లోత్ విత్ సన్ అని సూర్యుని ధరించుకున్న స్త్రీ అన్న అంశం అన్నట్టు కాబట్టి త్వరలో నేను చూపిస్తాను మీకు నేను సూర్యుని ధరించుకున్న స్త్రీకి సంబంధించిన విషయాలు అయితే గొప్ప జనాన్ని వాడి ఏరితిగా పాటు పట్టుకుంటున్నది నేను మీకు చూపిస్తాను చూపించి వాక్యం ఈ రోజు ముగించేస్తాను మళ్ళీ సాయంత్రం చూస్తాం అందుచేత పది పన్నెండవ వచ్చినాం బాగానే తీసుకోండి ప్రకటన గ్రంథము పన్నెండవ పదేము పన్నెండవ వచ్చినాం గొప్ప లక్ష నలభై నాలుగు వేల సంబంధించింది పన్నెండు పన్నెండు కదా ప్రకటన పన్నెండు పన్నెండు అంటే పన్నెండు పన్నెండు పన్నెండు అంటే పరలోకాలు మనం చూస్తాము ఇరవై పెద్దలు ఎటు పన్నెండు మంది అటు మంది పన్నెండు ఇరవై పెద్దలు గొర్రె పిల్లలను వారి కిరీటాల తీసి ఆయన సన్నిధిలో ఆయన కాళ్ళ యుద్ధ పెడుతున్నారు రిపోర్ట్ చెప్తారు అకౌంట్ ఇస్తున్నారు ఈ లోకాప్లికల్ నేనేం తీసుకొచ్చిన చూడు రిపోర్ట్ అని వాళ్ళు ఆయనకి ఇస్తున్నారు అన్నట్టు మహిమ కిరికాలు కాబట్టి పన్నెండు పన్నెండు అంటే లక్ష మందికి సంబంధించిన వాక్యం ఇది పన్నెండు పన్నెండు అంటే మీకు ఎంతమంది తెలుసు పన్నెండు పన్నెండు ఎంత లక్ష నలభై అట్లా కూడా కరెక్టే వాక్యం వన్ ఫార్టీ అందుచేత పర్లోకమా పర్లోక వాసులార పర్లోక నివాసులార ఉత్సహించుడి లక్ష నలభై నాలుగు వేల మంది ఉత్సహించుండి భూమి సముద్రమా మీకు శ్రమ భూమిది ఉన్న శ్రమ సముద్రంలో ఉన్న శ్రమ గొప్ప జనానికి శ్రమ అపవాది తనకు సమయం కొంచమే అని తెలుసుకొని బహు క్రోధం గలవాడై మీ యుద్ధకు దిగి వచ్చండు సేటెన్ షార్ట్ టైం అన్న అంశం మీద ఒక ఏడు గంటల రికార్డింగ్స్ చేసినాం మనం గతంలో ఏడాయి ఉండొచ్చు జస్ట్ చెక్ చేస్తాను ఎన్ని గంటలు అనేది నేను కంప్యూటర్ ఆన్లైన్ ఉంది కాబట్టి నేను చూడగలను పదమూడు గంటల రికార్డింగ్ ఉంది కేవలం ఒక వచనం మీద 13 గంటలు అంటే నేను అనుకుంటే దగ్గర దగ్గర పదిహేను గంటలు ఉండొచ్చు అది అవర్స్ రికార్డు ఉండొచ్చు సేటన్ నోస్ హీ హ్యాస్ షార్ట్ టైం అని ఉంది ఆ పదమూడు గంటలు రికార్డింగ్స్ వింటేనే కానీ మీకు తెలియదు షార్ట్ టైం గురించి ఆ దినముల ఆ దినములు తక్కువ చెయ్యినిచ్చో ఏ శరీరం తప్పించుకున్నాడు అంటే శిక్షించకపోతే ఎవడు ఎవడు మార్పు చెందాడు అన్న విషయాన్ని కూడా హెచ్చరించుడు కాబట్టి పన్నెండో పన్నెండవ వర్షం తర్వాత చూస్తున్నాం పర్ణోకమా పర్ణోక నివాసులారా అంటే లక్షల మంది రారా ఉత్సహించండి భూమి సముద్రమా మీకు శ్రమ అపవాది తనకు సమయం కొంచమే అని తెలుసుకొని బహు క్రోధం మీ వద్దకు దిగి వచ్చేట్టు పదమూడో ఆ ఘట సర్పము తాను భూమి మీద చూచి ఆ మగ శిశువుని స్త్రీని హింసించను మనకు ఉంటాయి నో డౌట్ మనకి శ్రమలు ఉంటాయి అన్న విషయం ఈ వాక్యం చెప్తుంది మగ శిశువు అంటే గొప్ప జనం అయితే మతపరమైన జీవితంలో నువ్వు ఎక్కడ ఎక్కడెక్కడెక్కడ వెళ్ళిపోతుంటాయో వాళ్ళ వాక్యాల నుంచి విన్నా కొంతమంది దీన్ని ప్రకటించడం విన్నా ఇంటర్నెట్లో కూడా వింటా ఉంటాను అక్కడక్కడ వాళ్ళు లేకు లెటర్ రాస్తాం కూడా నేను ఆ మగ శిశువుని స్త్రీని హింసించాను ఇది ఎక్కడ జరిగింది చెప్పండి గతంలో ఎక్కడ జరగాలి ఆ ఎవరు ఆ మగ శిశువు ఎవరు నువ్వు ఈ వాక్యాలు చెప్తా ఉంటే నిన్ను వాడు హింసిస్తాడు ఏదో రూపకం వచ్చి హింసిస్తా ఉంటాడు కుటుంబీకుల ద్వారా సంఘస్థుల ద్వారా ఈ లోకస్తుల ద్వారా అనేక మంది ద్వారా వాడు మనల్ని అడగించి ప్రయత్నిస్తుంటాడు నువ్వు గొప్ప బుద్ధి చెప్తున్నావు వాళ్ళని కనద్దు అని వాళ్ళ ప్రభుని ప్రసవించద్దు అని చెప్పడం రీతిగా కాబట్టి లక్ష వేల మంది ఈ మగ శిష్యువుని అంటే గొప్ప జనాన్ని వాళ్ళకి సత్యని ప్రకటిస్తారు అది కనడం అంటే నూతన జన్మ పాపకు జీవితం నుంచి పశుద్ధ జీవితం రావడమే కనడం నూతన జన్మ అనుభవం అందువలన ఆమె అరణ్యంలో ఉన్న తన చోటికి ఎగురుట ఎగురినట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు రెండు ఆమెకి ఇవ్వబడను పక్షిరాజు అంటేనే మన ప్రభుకి సాదృశ్యము మళ్ళీ మన ప్రభు యొక్క రెక్కలు మనకు అనుకరించబడుతున్నాయి అచ్చట ఆమె అక్కడికి ఎగిరిపోతుంది అరణ్యంలో ఎగిరిపోవడం ఒక స్థలానికి దేవుడు తీసుకెళ్తుంది ఇది లోకం ఈ లోకం మొత్తం డ్రై అక్కడ ఒక స్థలంలో దేవుడు ఈ స్త్రీని భద్రపరచండి ఈ లోకంలో మనము ముద్రించుకొని భద్రపరచబడ్డ వాళ్ళం అచ్చట ఆ సర్పము అచ్చట ఆ సర్పమును ముఖమును చూడకుండా ఆమె ఒక కాలము కాలములు అర్ధకాలం పోషిపోడం చాలా మంది కాలము కాలం అర్ధకాలం అంటే మూడున్నర సంవత్సరాలు చెప్తా ఉంటారు పోషించింది తర్వాత కావున ఆ స్త్రీ ప్రవాహంలోకి కొట్టుకొని పోవాలని ఆ సర్పము తన నోట నుండి నీళ్లు నది ప్రవాహంగా ఆమె వెనుక వెళ్ళగక్క గక్కెను గాని భూమి ఆ స్త్రీకి సహకారీ తన నోరు తెరిచిందంటే గొప్ప జనము మొత్తము ఈ నీళ్ళని మింగేస్తున్నారు ఆ స్త్రీ తప్పించుకుంటుంది ఘట సర్పం నుంచి వచ్చే నీళ్లు నీళ్లు దేవుని సాధారణంగా నీళ్లు అంటే వాక్యము జీవము కాబట్టి గత సర్పంలోకి మృత నది అది అందులో మరణం ఉంటుంది మోసకరమైన బోధ ఉంటుంది గొప్ప ఆ మోసకరమైన బోధని మింగి వాళ్ళు మోసపోయారు అన్న మనం మీకు అర్థం చేసుకుంటున్నాం కాబట్టి అందుచేత ఆ ఘట సర్పము తెచ్చుకొని దేవుని ఆగేలు గైకొనిచ్చు ఏసుని గురించి సాక్ష్యం ఇచ్చుకున్న వారైన ఆమె సంతానము మగ శిశువు ఆమె సంతానంలో విశేషించిన వారితో యుద్ధము చీటికాయ పైడు వెళ్ళను దాని తర్వాత వాళ్ళు అందరినీ చంపాను కూడా చూస్తాం వాక్యం అందరినీ చంపుతుంది గొప్ప గొప్ప జనం వెంట వెళ్ళింది దేవుడు యొక్క ఖడ్గము ఆమోస్రంథాలు మనం చూసినాం ఆ కడ్గము వినిచ్చిండు దేవుడు ఎందుకంటే ఆయన కోపాన్ని అమలు కొరకు కాబట్టి ఇక్కడ నేను వాక్యాన్ని ముగిస్తాను ప్రార్థనతో సాయంత్రం మనం మరికొన్ని విషయాలు నేను మీకు చూపించేసి ఐదవ బూరకు సంబంధించిన బోధం ముగించి ఆరో బూర ఆరంభిస్తాను నేను సాయంత్రం వాడు బహు క్రోధం గలవాడై ఆ తో యుద్ధం జరిగిపోతున్నాడు స్త్రీ కనిన ఆ యొక్క సంతానంతో నువ్వు కంటే ఏం జరుగుతుందంటే మనుషులు వాక్యం తట్టుకొచ్చేస్తారు అనేది పన్నెండవ అధ్యాయము పదిహేడవ వర్షాల మనం చూస్తున్నాను సాయంత్రం దాన్ని నేను ముగిస్తాను ప్రార్థన పూర్వకంగా చేశాను పరశుద్రు దేవా మీకు వదనాలు వేసాయా కృపగల తండ్రి మీ స్తోత్రాలను ఇంతవరకు మీరు మమ్మల్ని కాచి కాపాడి సురక్షితంగా మీకు ఎంతో వదనాలు ఐదో బూరలోని అంశాలను మీరు చూపిస్తున్నారు బాబా ఎంత భయంకరంగా శ్రమలుగుండా పోతున్నారు వీళ్ళు బహుహాని వాళ్ళ సంపాదనతో పోగొట్టుకుంటున్నారు వాళ్ళ ఆస్తులను పోగొట్టుకుంటున్నారు వాళ్ళ ప్రీతికరమైన అన్ని పోగొట్టుకొని వేదనతో పాము తేలు కాటు వాళ్ళే వేదన అనుభవిస్తూ వాళ్ళు ఉంటారన్న విషయాన్ని మీరు మాకు చూపించినారు ప్రాబ కానీ గొప్పజనాన్ని ఆ యొక్క శ్రమైన శక్తిని మీరు మాకు ఇచ్చినారు ప్రభు వాడు కూడా హింస పెడుతున్నాడు ఆయన కానీ మీరు మమ్మల్ని తప్పించుకోవడానికి రెక్కలిచ్చారు మీరు రెక్కలే మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో వందనాలు మీకే కృతజ్ఞతలు సమస్త ఘనత మహిమ మీకే చెల్లించుకుంటున్నాం ప్రతి బ్రదర్ సిస్టర్స్ అందరూ గ్రహించి అవును ప్రభ శ్రమతో ప్రసవించలేకనే సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అనేకుల జీవితాలలో ప్రభు మిమ్మల్ని మేము ప్రసవించాలా మొహమాటం లేదు సిగ్గుపడలేదు భయపడడం అసలు మేము ప్రతి ఒక్కరికి చెప్పాలా ప్రభా అటువంటి భాగ్యాన్ని మాకు అందరూ కనుకరించమని ఏ సుకరిస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి పరిశుద్ధుడ పరిశుద్ధుల ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా ఎస్ నికే వందనాలు ప్రభా నా దేవా నా తండ్రి నికే స్తులు స్తోత్రములు ప్రభా తండ్రి ఈ గడిచిన కాలమంతా ప్రభాన్ని కృపలు మమ్మల్ని కాచి కాపాడినందుకు దివారాత్రములు తండ్రి ప్రభాన్ని కంటిపాప వల్లే కాచి కాపాడి ఈ దినముకు తండ్రి నొక్క నూతనమైన కృప మాకు సమృద్ధిగా అనుగ్రహించినందుకు నీకు వందనాలు నీకు కృతజ్ఞతలు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ఏసయ్య నీకే యువ యుగములకు కలుగును గాక తండ్రి ప్రభా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని స్థుతిస్తారు అక్కడ నేను ఉంటానన్నావు ప్రభా అవును ప్రభా నాయన తండ్రి మా మధ్యలో మీరు కృపా సత్య సంపూణుడయే తండ్రి నాయన మీరు మాతో మాట్లాడినారు ప్రభా నాయన తండ్రి ఈ లోకంలో ఎట్లా శ్రమలు రాబోతున్నాయో మీరు మాకు చూపించినారు ప్రభా నాయన తండ్రి కాబట్టి ప్రభా ఈ లోకంలో ప్రభా మేము ప్రకటించాలా ప్రభ అనేకులకి ప్రభాయన తండ్రి ఆ యొక్క గొప్ప జన సమూహంకి ప్రభ వాళ్ళని మేము నాయన గర్భం దాల్చి వాళ్ళని ప్రసరించాలా ప్రభా అనేకులను ప్రభా తట్టు మేము తిప్పాలా ప్రభ అనేకులకి ప్రభ నాయన ఏదైతే మీరు మాకు అనుగ్రహించిన జ్ఞానము నాయన మీరు మాకు అనుగ్రహించిన ప్రతి ఒక్కరిని యొక్క ఆత్మీయ సత్యాలు నా మేము వాళ్ళకి చూపించాలా ప్రభా వాళ్ళ హృదయాలను మేము కరిగించాలా ప్రభా వాళ్ళని సంపూర్ణంగా ప్రభ నాయన మేము తట్టు తిప్పాలా ప్రభ కాబట్టి ప్రభానైనా మీరు మాకు ఇచ్చిన భారం అదే ప్రభానైనా కాబట్టి ప్రభ మేము చెప్పాలా ప్రభానైనా ఏవి మాలో ఉండి నాయన మృతం అవ్వకుండా ప్రభ మేము అనేకులకి నాయన చెప్పాలా ప్రభా మీరేమైనా తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటేనే ప్రభాయన తండ్రి మీరు ముద్రించుకుంటారు లేదంటే ప్రభ ఆ తేళ్లకాటు ఉంటుంది అని మీరు చూపించినారు ప్రభ ఒకవేళ మాలో ఏమన్నా ప్రభా ఇల్ లొక శరీర సంబంధమైన ఏమైనా క్రియలు ఉంటే ఆయన వాటి అన్నిటి నుంచి మమ్మల్ని విడిపించి నీ పరిశుద్ధ ఆత్మ అభిషేకంతో మమ్మల్ని నింపు ప్రభానైనా తండ్రి ప్రభ మేము కూడా అనేకులకి ఈ యొక్క అభిషేకం గురించి మేము ప్రకటించాలా అనేకులను వాళ్ళ పాపాలు ఒప్పించి ఈ ఆత్మను పొందుకునేలాగా ఆ యొక్క ముద్రలో ముద్రించబడేలాగా ప్రభా మేము వాళ్ళకి చెప్పాలా ప్రభాయనా దాని కొరకు మేము ప్రయాస వెళ్ళాలా ప్రభా అనేక మంది దగ్గరికి ప్రభ కాబట్టి మీ సహాయంతోనే మీ నడిపింపుతోనే నాయన మేము వెళ్ళగలం ప్రభా కాబట్టి మా సమస్త ప్రవర్తన ప్రభాయన అంతటినీ ప్రభా నీ యొక్క అధికారం అపజెప్పుకుంటూ ప్రభా ప్రతిదీ నీకు తగినట్లు నడుచుకుంటూ నీ విశ్వాసం ఉంచుతూ ప్రభా నీ మీద ఆధారపడుతూ ప్రభా మేము ముందుకు వెళ్ళేలాగినా మీరే మాకు తోడు ఆయన మీరే మాకు నీడగా ఉండి నాయన తండ్రి మా మార్గాలను మా ప్రభను మీరు సరళం చేయండి మీ చిత్తం ఎక్కడ ఉందో అక్కడికి మమ్మల్ని నడిపించి ప్రభా మీ యొక్క మహిమను ప్రత్యక్షం అవ్వాలా ప్రభా అనేకులు జీవితాలు సరిచేసుకొని ప్రభా ఈ శ్రమల నుంచి ప్రభాయన గొప్ప జన సహమం ప్రభ వాళ్ళు కాపాడబడాలా ప్రభాయనా మీరే మమ్మల్ని ముందుండి నడిపించండి వాక్యం ద్వారా స్వరం ద్వారా ప్రభా నువ్వు మాట్లాడినావు ప్రభా నన్న నేనైతే నా హృదయపూర్వకంగా ప్రభ ఇది మీరు మాట్లాడిన స్వరమే ప్రభా అని నేను నమ్ముతున్నాను నేను స్వీకరిస్తున్నాను ప్రభ యొక్క వాక్యం ప్రకారంగా నాలో ఏమైనా ఆయస్కరంగా ఉంటే ఈ వాక్యమే నన్ను శుద్ధీకరించి నన్ను పవిత్రపరిచి ప్రభ అ విన్న వాక్యం ప్రభా నా హృదయంలో నాటబడి అది ఫలించాలా ప్రభ తండ్రి ఆ రీతిగా ప్రభాయన మీరే నడిపించమని వాక్యం దారాన్ని స్వరంధార మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో బలపరిచినందుకు నీకే కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ నీకే సమస్త మహిమ ఘనతా ప్రభావములు తండ్రి ఏసయ్య యువేగములకు చెల్లిస్తూ నదిరేడైన యేసు క్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ స్తోత్రం ప్రభావ పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోనతుడుగు తండ్రి మహిమ స్వరూపక దేవ కృపమైన నీకు స్థుతులు స్తోత్రమైన గొప్ప దేవ ఈ గడిచిన కాలమంత ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపలు మమ్మల్ని భద్రపచుకున్నైనా మమ్మల్ని సజీలెక్కులు నిలబెట్టుకున్నారు ప్రభావ దివరాత్రులు మమ్మల్ని ఆచి కాపాడి ఇక నూతన దినం మాకు ఇక మధ్యకాల సమయంలోనైనా మీకు స్వరమైన ధన్యతను భాగాన్ని మాకు అనుగరించారు ప్రభా ఎవరు కలిగిన ధన్యత మీరు మాకు అనుగించినారు నీకు వందాల ప్రభావ నీకే కృతజ్ఞతలైనా నీకే స్థతులు స్తోత్రాలు అర్పించుకున్నైనా సమస్త ఘనత మహిమా ప్రభావం నీకే యుగ యుగము కలుగును కాక హాలలుయ్య నా ప్రభావ తండ్రి ఈశ్వ ప్రభావ ఈ యొక్క మధ్య కాలశంలోనైనా ప్రకటన గంధంలో అయినా ఓ ప్రభావ ఐదవ ముద్ర గురించి ప్రభావ మీరు మాకు చూపించినారు ప్రభా నైనా ఏ సనికి వంద ప్రభావ ఎన్నో విషయాలు మీరు మాకు బయలుపరిచినారు నాయన ఓ ప్రభావ తన ఏసయానికి వందలు చేస్తారు తిరిగి తిరిగి ప్రభా మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నారు అయినా ఆయన విన్నపతి వాక్యం ప్రభావ మేము అనేకులకు ప్రకటించాలా ప్రభావ ఆయన సమయం తప్పిపోతుందని ప్రభావ దుష్టుడు ప్రభావ వాడు ప్రభావ భూమి మీద పాడైపోయినట్టు ప్రభావ అనులు చేస్తున్నారు నైనా గొప్ప జనాన్ని ప్రభావ అయినా వాడి భార్య సర్పల గుంపులు ఉన్నాయి ప్రభావ దేవాత దేవాల కాటు నుంచి ప్రభా గొప్ప జనాన్ని మేము బయట తీసుకుని రావాలా ప్రభావా ఎన్నో ఆత్మీయమైన విధానాలు ప్రభావ మీరు చూపించినారు అది ఏ రీతిగా వెళ్ళాలా ఏ రీతిగా ప్రకటించాలా ఆ జ్ఞానం మీరు మాకు ప్రకటించినారు ప్రభా తండ్రి తిరిగి మరి అవి చేస్తున్నారు దాన్ని బట్టి నీకు వందాలి అయ్యా ఇన్న ప్రతి వాక్యం ప్రభావ మా హృదయంలో మేము ఆ వాక్యం మా హృదయంలో అవలంబించుకోవాలా దాని ప్రకారం మేము జీవించాలా అనుభవపూర్వకంగా బట్టి మేము ప్రకటించాలా ప్రభావా మోమాట పడకుండా ధైర్యంగా ప్రభావ సిగ్గుపడకుండా మేము ప్రకటించాలా ప్రభావ వాక్య విషయంలో ప్రభావ మీరు ఈ లో ఉన్నప్పుడు లేకుండా ప్రకటించారు సత్యాన్ని సత్యంగానే ప్రకటించినారు ప్రభావ గొప్ప దేవత తను ఇంతకాల మేము నిర్లక్ష్యం చేసిన ప్రభావ నైనా ఇస్తే ప్రభావ మమ్మల్ని క్షమించమని ప్రాదిష్టమైన గొప్ప దేవ మాకు బయలుపరచండి ఈ సత్యం ప్రభావ అనేకలు మేము ప్రబలాల ప్రభావ అనేక చోట్ల ప్రభావ మేము ప్రకటించాల సంఘాల ప్రభావ నైనా ఎందుకంటే ప్రభావ ఇంత భయంకరమైన కాలంలో మేము ఉంటాం ప్రభావ అవి ఇద్దానికి బయలుదేరిన ప్రభ ఎంత భయంకరమైన శిక్ష రాబోతుంది లోక ఎవరు కూడా ప్రవా నిగ్రహించని స్థితిలో ఉన్నారు నైనా గొప్ప దేవ ఎంత భయంకరమైన ప్రభావ నైనా నా తను ఆ శిక్ష నుంచి ప్రభావ గొప్ప జన సమాన్ని మేము బయటికి తీసుకొని రావాలా అది బబులంలో ప్రభా నా తను ఇస్తే ప్రభావ కొలు తీరిపోయిన ప్రావా బబులు నుంచి వాళ్ళు బయటికి తొరకరా లేకుంటే దానికి దుస్థితి మీకు కూడా పడుతున్నారు ప్రభావ ఏ రీతిగా ప్రభావాలు హెచ్చరించాలా ప్రభావ మా గురించి మన ప్రాదిష్టం లేనైన అనేక ప్రాంతాల అనేక సంఘాలు వెళ్ళి మేము ప్రకటించాల ప్రభావ అనేకలను ప్రభావం మీ రాక మీ సిద్ధపరచాలా భయంకర ఉగ్రత నుంచి వాళ్ళు కొంతమందిన ప్రభావ మీ చెంత మీరు నడిపించాల అబద్ధ బోధ భయంకరంగా విస్తరించబడిన ప్రభావ ప్రపంచం అంత తన కూకల్ వేలతో సహా మేము పిగిలించాల ప్రభావా అది అబద్ధాన్ని ప్రభావ మేము ఎత్తి చూపించాలా సత్యాన్ని ప్రభావ మీ ధైర్యంగా మేము ప్రకటించాల ప్రభావా ధ్వజమెత్తినప్పుడు అనేకులు నీతిగల జనులు సత్యము అనుగ్రించినట్లు ధ్వంమెత్తమన్నారు ప్రభావా తన యేసు క్రీస్తు నామని ప్రభావ మేము ధైర్యంగా ప్రభావ అనేకులు ప్రభావ ఆ జనులు ప్రవానికి ప్రవేశించాలా ప్రభావ మీ మందిరంకు మేము నడిపించాలా అలాంటి నడిపించమని ప్రాధిష్టమైన గొప్పదేవానికి వందలు ఇస్తే అడుగడుగున్న ప్రభావ మీరు ఎంతగానైనా మీ కృపకు అనుగ్రీ నడిపిస్తున్నాను ఆయన నాకు వందా ప్రభావ మేము ఏదైనా నిర్లక్ష్యంగా ప్రభావ మేము జీవించమని ప్రాదిష్టమైన గొప్పదేవ తి దశలు మేము జగ్రత్తగా పరిశుధంగా జీవించాలా మీ వాక్యానుసమైన జీవితం మేము కలిగొండాలా ప్రభావా ఎక్కడ మేము బలగింతంలో పడిపోయిన ప్రవా వాటిని తిరిగి మాకు జ్ఞాపకం చేసే ప్రవా నైనా వాటి నుంచి మేము విడుదల సంపూర్ణంగా మీ కొరకు జీవించే బిడ్డలగా మమ్మల్ని తయారజీమ ప్రాధిష్టమైన మా హృదయంలో మా జీవితాన్ని సరిజీవం ప్రాధిష్టం మాలు ఇంకేమైనా రహస్యమైన పాపాలు ఉంటే ప్రవా ఆజ్ఞతక్రమైన పాపాలు ఉంటే మమ్మల్ని క్షమించమని ప్రాధిష్టమైన ఇక మధ్య కాలశంలో నైనా మీ సందులో మేము ఉన్నాం ప్రవా నైనా గొప్ప దేవతాన్ని ఆజ్ఞతక్రమే పాపమైన ఇటు ప్రకటించకపోవటం కూడా పాపమే ప్రభావ నైనా మమ్మల్ని క్షమించమని ప్రాదిష్టమైన ఎన్నో సంస్థల క్రితం ఈ వాక్యాన్ని మీరు మాకు బయపరిచిన అయినా గొప్ప ఈ రోజు కూడా ప్రభావ సంఘాలు మేము లేదు ప్రభావ తెలిసి కూడా కానీ ప్రభావా అది పాపమే ప్రభావా అది ఆజ్ఞాతిక్రమే ప్రభావ మనం క్షమించినా ఇక మీదట ప్రభావ ఇది వండుకున్న ప్రభావా ఎత్తబడిన పత్తి సత్యనే ప్రవా ఎన్నో విషయాలు మనం బయలుపరిచినానికి లాక్డౌన్ లో ప్రభావాటి అన్నింటి సంఘాలు మేము పంచుకోవాల ప్రభావా నైనా ఇస్తు మా తలంతో మేము వాటిని ప్రెట్టింపు చేసుకోవాల ప్రవా బలానామకమైన మంచి దాసులను మేము బిరుదు మేము తెచ్చుకోవాలి కానుక దీని నా దేవ నా ప్రభావాన్ని బిడ్డలుగా మీరు మమ్మల్ని తయారు చేయడం ప్రాధిష్టమైన గొప్ప దేవానికి వన్నాలి సయ అక్క సూర్యుని ధరించుకున్న శ్రీ ప్రభ ఈ రీతితో ప్రభావ నా ఈస ప్రభ గొప్ప జన సమయాన్ని ప్రకటించింది ప్రవసించిన ప్రభావ తన ఈస ప్రభావ అనేక జీవితాల్లో ప్రభావ మిమ్మల్ని మేము ప్రసవించాల ప్రసవించే శ్రీలాగా మేము ఉండాలా అనేక జీవితాలలో ప్రభావ వెలుగుని తీసుకొని రావాలా చీకటి కాలం శ్రమల కాలంలో ఉన్న ప్రభావటన్నింటించి వాళ్ళు బంధకాల నుంచి వాళ్ళు మేము తీసుకొని రావాలా ప్రభావ నైనా ఇన్ని శ్రమంలో ఇచ్చినా కానీ ప్రభు అన్నిటి ఉంటాయని మీరు చెప్పారు కాబట్టి ఒకటి అన్నింటించి మాకు చూపిస్తున్నారు ప్రతి శ్రమంలో తప్పించుకునే మార్గం చూపిస్తున్నారు ప్రభావ ప్రతి సమస్యకు మేమే పరిష్కారం గొప్ప దేవ ఈ లోకంలో పత్తిని పరిష్కరించాల ప్రభావ నా తను ఈ లోపల మీరు వచ్చి పాపం మీద వాటి అన్నింటి విజయం మీద ప్రతి దానికి మీరు పరిష్కారం చేసినారు ఆ పరిష్కారం మీరు మాకు విజయం తిరిగి మా చేతులు పెట్టినారు కాబట్టి మేము కూడా రీతి ఉండాలి ప్రభావ మీ వల్ల జీవించాలా మిమ్మల్ని మేము ధరించుకోవాలి ప్రతిక్షణ ప్రతి పరిశోధత్మ అభిషేకంతో మేము నింపవాల మా గిన్ని నిండి దొరి పారాల ప్రావా సత్యం ప్రవహించాల ప్రవా ఎరులై ప్రవాలంటే సేవలు మేమంతా నడిపించమని ప్రార్థిష్టం తన తగిన ప్రయాసం మీరు ముందుకోవాల ప్రార్థనలు ఎక్కువ సమయం గడపాల వాక్యములు దివారాతులు కనిపెట్టుకోవాలి ప్రభావా తన్ని మీ చిత్తాన స్థాయి నడుచుకోవాల మీరే సహాయపడండి మా సొంత తలంపులు సంత జ్ఞానం కొట్టిపోయిన ప్రభావ పనికిరాని ప్రవా వాటి నుంచి మాకు వెళ్ళడం మీ పర్లో ఒక జ్ఞానం మా మీకు అధికారిక మేము ఒప్పుకుంటున్నాం నైనా మీ ఆత్మకు మేము సంపూర్ణంగా సమర్పించుకునే ముందు పోవాలని సాపండి మా ప్రాణాన్ని ప్రవ మా ప్రాణానికి ప్రవ జీవాన్ని ఆత్మను ప్రవ స్వస్థపచు మన ప్రాదిష్టమైన అవి మీతో కలిసి ప్రవ ఎక్కి భవించాలా ప్రావా గొప్ప దేవత దశలు మీకు సంపూర్ణంగా సమర్పించిన నిందారహితలు నిష్కలం పరిశుభ్రంగా మేము జీవించాల ప్రభావ మీ సందులో ప్రభ శరం ఉంటే ప్రాబ్ మీరు ఆశించుకుంటే ప్రభావ శరీరమైన బలయతలు ఏది ఉండదు ప్రభావిటీ కాల్చి ప్రాదిష్టం ఆత్మనుసారాలు మేము నడుచుకోవాలి మేము సంపూర్ణంగా పరిపక్నం చెందాలా ప్రభావా సాగిపోవాలా అలాంటి సేవలు మనందరూ నడిపించండి వాక్యం ద్వారా మాట్లాడడం ప్రభావ నీకు వందాలి సై వాకి మరోలు స్వీకరిస్తే మరుదేలు మేము భద్రపరచుకుంటామైనా గొప్ప దేవనతను వాక్యం ప్రకారం ఈ మేము మేము నచ్చుకోవాలి ఇంకా దీర్ఘంగా మేము ధ్యానం ఇంకా అనేక సత్యం మీ గ్రహించే గొప్ప జన సమన్ ప్రకటించాల సంఘాలు వాటి నుంచి బయట తీసుకురావాల ప్రభావ ఈ రోజు ప్రభావ రీతి సంఘం అయినా తెలియ స్థితులందు ప్రభావ రక్షణ వరకే నడిపించారు కానీ ప్రభావ ముందు ముందు ఎట్లా పోవాలని నడిపించలేదు ప్రభావాల అక్కడే ఆగిపోయింది ఈరోజు సంఘమైనా అక్కడి నుంచి మేము ముందు తీసుకుపోవాలి ప్రభావ సత్యంలోకి అయినా అలాంటి అభిషేకం అంటే జ్ఞానం మాకు అందరూ కనుగ్రీ నడిపించండి బ్రదర్శిస్తారు అందరూ మీ ఆశ్రయించండి నూతన అభిషేకం నూతన జ్ఞానం చిత్రింపండి సేవ జీవితంలో ఫలవరితం ఇచ్చిన ప్రభావ ఓ దేవత ఇంకా బలపరించి నడిపించడం ప్రాదిష్టమైన చంద్రశేఖరని ముట్టాడు ప్రభావ అన్నదో అనేక మంది విషయాల ప్రభావ మీరు బయలుపరుస్తున్నారని ఎన్నో విషయాలు ప్రభావం మీ మాకు చూపిస్తున్నారు గొప్ప దేవతి మీ కృప వల్ల కలిగింది మీ వల్లే కలిగి మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నమైన గొప్ప దేవ సత్యాన్ని ప్రభ మేము అనేకులకు మేము ప్రకటించాలా మీరే సాయపడని ప్రభావం అగ్నికం చేయమైనా గొప్పదేవికి అనేక మనిషి బయలుపచ్చని ఆటంపతి శీకర శక్తులు మీరు గర్ధించమని ప్రాదిష్టమైన గొప్ప దేవ నాతాన్ని నీకు వందాలే ప్రభ ప్రతి శోదం నుంచి శ్రమ నుంచి విజయం దయచేసి ప్రభ నడిపించడం బలపచ్చని నీకు అనేక మనిషి మీరు మాకు బయలుపచ్చమని అగ్నికం చేసి మీరు నడిపించే ముందుకు స్థలం మీ తోడు నుండి కుటుంబం చోట అగ్నికం చేస్తున్నాయని వాళ్ళ వాళ్ళ జీవితాల్లో మీ గొప్ప కార్యాలయం జరిగించే నూతన అభిషేకం దాని చేస్తే మంచి ఆరోగ్యంగా దండి అన్నారాలు అన్నదమ్ములు బంధువులు రకచర్లు అందరూ ప్రవి సత్యంలోకి రావాలా ఓ ముద్రలకు మేము తీసుకొని రావాలా పరిశుధాత్మ ముద్ర ప్రతి పొందుకోవాల ప్రభావ పరిశుధామంటే తెలియని వాళ్ళు ఈ లోకం సంఘాలు ఒకడానికి మేము ప్రకటించాలా ప్రభావ మీరే సహాయపడమ ప్రాదిష్టం ఆ రీతిగా ప్రభావ ఏపీ గ్రూప్లో ఉన్న బ్రదర్స్ల కుటుంబాల పిల్లలందరూ ప్రభావా కుటుంబాలను కూడా మీకు ఈ ముద్రలకు తీసుకొని రావాల ప్రభావా మా కుటుంబంలో మా పిల్లలందరినీ ప్రభావా ఈ కుటుంబం ముద్రలకు మీరు తీసుకొని రావాల ప్రభావా అక్కడ బహుసమీప ఉంది ప్రభావ మేము సిద్ధపడాలి నీకులు మీరు సిద్ధపడాలా సమస్య ఎన్నో పనులు ఎన్నో భారాలు మాకు ఇచ్చినారు ప్రావాటన్నిటి మేము కొనసాగించుకోవాల మీకు సంకల్పన మీరు సంపూర్ణ నెరవేర్చే వల్లా ఉండాల ప్రభావా దశలో మీకు విధేయతగా మేము అంటే బిడ్డలకు మమ్మల్ని తయారు చేసి అవిత ఉంటే కొట్టి వేసి ప్రభావా విధేత ఆత్మ కనుగరించి మీరు ఒక గొప్ప శాస్త్రములు అందరూ నిలబెట్టుకుని ఆ సిద్ధపచ్చుకోమని తొలరాన ఈ క్రీస్తు పరిషత్ నామం ప్రార్థించున్నాం తండ్రి పశుద్ధులమైన సర్వశక్తి మంత్రుల సర్వాధికారి నికే బంధనాలు ప్రభా వేలాంటి దూతలతో కూడిన మాహునతులమైన గొప్ప దేవాన్నికేస్తూ ఉంది తండ్రి దేవాయేస ప్రభ మరి దినవంత ప్రభ మీరు మమ్మల్ని ఎంతో ప్రభా దేవాస ప్రభా యొక్క రెక్క కింద మమ్మల్ని భద్రపరుచుకున్న గొప్ప దేవానికి తండ్రి దేవాయసు ప్రభ మరి వాక్యంచభ మీరు మాతో మాట్లాడినారు ప్రభ ఏసు ప్రభా మాలో ప్రభా ఇంకా హాస్కరమైన ఏవన్న ప్రభా తీసివేయండి ప్రభావ దేవాన్ని సన్నిధిలో ఒప్పుకున్న అవి వదిలేస్తాం ప్రభావ దేవాన్ని ప్రభావ మీరు పరిశుభ్రపరచండి ప్రభావ వాక్యం చేతి ప్రభావాన్ని మేము క్లీనప్ చేసుకోవాలి ప్రభావం నడిపించిన ప్రభావం స్వతున్నాదండి దేవాయప అలాంటి గుంపుల్లో ఉంటే ప్రభావ గాలం ఇసుకో మీరు బయటికి లాక్కరండి ప్రభావ దేవాన్ని యొక్క చిన్న గుంపులు మమ్మల్ని సీజ్ చేసుకోవాలి ప్రభా దేవా ప్రభాని యొక్క వాక్యంలో ప్రభా ఇంకా మేము ధ్యానించాలి ప్రభావ దాని ప్రకారం మేము నడుచుకోవాలి ప్రభా దేవాత ప్రభావ ఈ వాక్యలు వినడానికి ప్రభావ అవి ఎంతో మర్మమైన ప్రభావ దేవాయప్రభా ఇంకా మేము అవి తీసుకొని వాటిలోతులకు మేము వెళ్ళాం ప్రభా దేవా మాకు దయచని ప్రానం చేత నడుపు దేవ అయితే మీ యొక్క బలంని మాకు దయచని ప్రభావ దేవ నూతన శక్తి చేత నింపని ప్రభాషిక స్థౌతం నీకే వందనాలు తండ్రి దేవా ఏజు ప్రభా ప్రతి ఒక్క వాక్యం ధ్యానం చేయడానికి దానికి మేము ఎంత సమయం తీసుకోవాలి ఎలా కనుక్కోవాలో అది మాకు తెలియచేయని ప్రభా ప్రతి ఒక్కటి మీ సన్నిధిలో కూర్చొని మేము నేర్చుకుంటాం ప్రభా దేవాచు ప్రభా ఉత్తమైన వాటిని మేము నేర్చుకుని ప్రభా అనే మేము ప్రకటించే వారిలాగా ఉండాలి ప్రభా ఏజు ప్రభా మరి మీరే మాకు సహాయపడని ప్రభా దేవాజు ప్రభా అడు గడిపిన ప్రభా మీ కాస్త మాకు తోడించి నడిపించడం ప్రభా పాపమైన జీవితం నుంచి వడల దయచండి మా శరీరం ఎంత పాపమైనది ప్రభా దేవా అది రావద్దు ప్రభా మాలో ఉండదు ప్రభా దేవో పాపమైనది ప్రతి తొలగించి గడించి కొట్టివేసి ప్రభా దివం మేము పరిశుద్ధగా ఉండాలి ప్రభా ఎందుకంటే ప్రభావ మీరు పరిశుద్ధులైనా ఏజు ప్రభావ మరి మేము కూడా పరిశుద్ధతగా జీవించాలి ప్రభా దం ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రభా నీకు ప్రభా మేము లోబడి నడుచుకోవాలి ప్రభా మా ప్రతి ప్రవక్తనంత ప్రభా నీకు అప్పచితున్న ప్రభా దేవ నీకు స్తోత్రం నీకుంది దేవాన్ని యొక్క పరిశుద్ధాత్మ శక్తి మాలో రావాలి ప్రభా ఇంకా ప్రభా గిన్నె నుండి పొలిపోవాలి ప్రభావి ఆ విధంగా మేము ధరించుకోవాలి ప్రభా ఏచు ప్రభావ మేము ప్రాక్టీస్ చేసుకున్న ప్రభా కానీ వెనకడకు మేము పడదు ప్రభా ఇంకా మేము ముందుకెళ్ళ వెళ్ళాలి కానీ ప్రభా మీ వైపు మేము చూడాలి ప్రభా గురి దగ్గర మేము పరిగెత్తాలి ప్రభా ఏసుభ మరి మీరు మాకు సహాయపడండి ప్రభా ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రభావస్త మా తోడించండి ప్రభా ఇస్తే అని స్తోత్రం దేవా ఏసు ప్రభా ఏమైనా వస్తువు ఇంకా మా హృదయంలో ఏది ఉండదు ప్రభావా ఇంతకాలము ప్రభా వాళ్ళ మీద వీళ్ళ మీద మీద మీద మీద మీద కానీ ఏసు ప్రభా తెలుసుకుంది ఒకటే ప్రభా ఏ ప్రభా చివరికి ప్రభా మరి మీరేమో నిజమైన దేవుడు కాబట్టి ప్రభా మీ పైన మేము నడుచుకునే వారి తయారు కావాలా ప్రభా దేవా ప్రభా ఎంతో మంది జనాలు ఉన్నారు కాబట్టి ప్రభా ప్రతి ఒక్క గొప్ప జన ప్రభా నీ పైన ఆధారపడి నడుచుకుని పెట్టాలంటే దాచని స్తోత్రం నీకు వంద నాలుగు తండ్రి సర్వశక్తి మంత్రానికి వంద నాలుగు తండ్రి మరి మా దేశాలను మీకు కాపడండి ప్రభావ అనేక ప్రభా యొక్క స్వాత మేము ప్రకటించాలంటే ప్రభావ ప్రతి ఒక్కరికి మేము సత్యం ప్రభా వరికి విన్న దగ్గర చూడండి దయచని ప్రభా ఏ ప్రభావ ఇవి ప్రకటించడానికి మాకు ఎంతో ఆశ ఉంది ప్రభా దేవా మేము కూడా ప్రకటించాలి ధైర్యంగా మేము నిలబడాలి ప్రభావ దేవ ఎక్కడికి వెళ్ళిన ప్రభా మీ విజయం పొందల ప్రభా ఏసని యొక్క శక్తిని యొక్క బలము మాకు కావాల ప్రభావాసే మరి మీద మాకు దానికి స్థోతున్నదండి దేవా ప్రభా దేశాల మధ్యలో శాంతి సమాధాన ఐక్యత దని ప్రభా దేవ బార్డర్ విషయంలో ప్రార్థించమంటున్న ప్రభా ఏ మరి బార్డర్ విషయంలో కూడా ప్రభా శాంతి సమాధన ఐక్యత దని ప్రభా ప్రతి ఒక్క దేశంలో ప్రభావ అనేకలకు ప్రభా స్వాత ప్రకటించడానికి ప్రభా ఏసు ప్రభావ నువ్వు ఏర్పరచుకున్న ప్రతి ఒక్క బిడ్డను అక్కడికి నడిపించని ప్రభావ దేవాయతు ప్రభా ప్రతి ఒక్క మారుమూల గ్రామంలో కూడా ప్రభావ నీ యొక్క స్వాత అందబడాలా ప్రతి ఒక్క బిడ్డని మీ దీవించి ఆశ్వంత నింపండి ప్రభా దేవాత ప్రభావ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కొక్క బిడ్డల్ని మీ దీవించి ఆశ్వం చెత నింపి ప్రభావ ప్రతి ఒక్క బిడ్డను అభిషేకించి సేవలో వాడుకుని ప్రభావ ఈ యొక్క పరిశుద్ధత గుంపుల ప్రభావం అందరినీ సీల్ చేసుకొని పెట్టుకోమని ఏసీ కృష్ణ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ బ్రామ సాగర్ గొప్పని నాది వాక్యమే పరిశోధపండి నాదివానికి ఆదిన్న మనసులు మీకో పోలిగా మార్చమని సహాయం నాదివరకు ప్రభావితం చేసాం అలాగే గొప్ప జనం ప్రకటించాలి ఆత్మ తెలియండి అలాగే బిడ్డి బయటకి తీసుకురామని ప్రార్థం మీరు వాళ్ళతో మాట్లాడి సత్యాన్ని బయలుపరచండి వాళ్ళకి పోయి చెప్పాలి తాకండి వాళ్ళు జ్ఞానం తెచ్చండి మా దేశండియాణం పోవాలా అలాడియానికి భరించి మంచి స్వార్థ వాళ్ళకి చెప్పాలి పుట్టాలి ప్రభావం చెప్పాలి ఈ వాక్యాలను చెప్పాలా చెప్తాను ఈ వాక్యం స్థిరపరించి బలపరచండి అలాడియా బలవంతం తయారు చేయండి మీ ఎందు బలవంతం తయారు చేయండి సేవ తయారు చేయండి మా ప్రాధాన్యత మాట్లాడి ప్రభావ అలాంటి అనేక వాక్యం మీలా కూర్చొని ఇతరులు చెప్తాను సాయం చేసి నాది మీరు ఆకలి సిద్ధపరిచుకునిస్తున్నాం ప్రసం మన ఏసీ పుస్తక కృపా సమాధానం నడిపింపు మనందరికీ సదకాలం తోడైందనగా